కాబట్టినినైనా ఒక దానిని చంప పూలుకున్నప్పుడు నీలో ఏ లక్షణం బలపడుతుంది ఆ క్రూర జంతువు యొక్క లక్షణం బలపడుతుంది ఇప్పుడు మనిషిగాను ఉండవలసినటువంటి స్థానం నుంచి ఆ క్రూర జంతువు స్థానానికి దేవదారి కానీ మనిషికి కామన్గా కొన్ని జాతుల్లో గుణధర్మాన్ని బట్టి నీలో తమో గుణ ధర్మం బలంగా ఉందన్నమాట ఇప్పుడు ఏమనుకుంటావంటే బాధ పెట్టైనా నేను సుఖించాలి అనమాట ఎదుటి వ్యక్తిని కాని ఎదుటి జీవిని కాని బాధించైనా నేను సుఖాన్ని పొందాలి ఈ గుణం తమో ఇది ఎవరిలో బలంగా ఉంటుందో మీరు మామూలుగా కూడా చూడండి ఒక్కొక్క మాట్లాడేటప్పుడు బలంగా దెబ్బ తగిలే వ్యక్తిని గాయపరిచేలా మాట్లాడతారు అట్లా మాట్లాడితే గానీ ఆనందపడు ఒరిగేది లేదు కానీ ఆ రకమైన కొండెప్పులు అక్కడే ఇవి కూడా నాకు సుఖం ఉంది కాబట్టి నేను చెప్తాయి దానివల్ల అధిగమించాము మనం ఈ తమ్ము కూడా ధర్మాన్ని ఆ రకమైన ఆహారం కిన్నప్పుడు ఆ ఆహార లక్షణం మనకు ప్రాప్తిస్తుందా లేదా ప్రతి ఒక్కరు వాదన చెప్పండి అంటాడు ఇస్తే మంచిది ధన్యవాదాలు మీరేంటి బయటికి వెళ్ళొచ్చునంటే ఆ రకంగా నువ్వు ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ఒక పరిమితిలో నుంచి బయట బయటకు వచ్చినట్టు వల్ల స్వేచ్ఛ లభించాలి చాలా మంది ఏమనుకున్నారు వాటిని తినడం ద్వారా స్వేచ్ఛ ఉందనుకుంటున్నాడు చూసింది అనేటటువంటి స్వేచ్ఛను అనుభవిస్తున్నాడు నేనేమంటానంటే ఒక జంతువుకి ఎట్లా అయితే మరొక చూసినప్పుడు తన ఆహారంగా తోచిందో నీకు కూడా ఆ జంతువును చూసినప్పుడు ఏం తోచింది మరిప్పుడు ఆ జంతువు కంటూ ఎక్కువ మనిషి అనే లక్షణం నుంచి జంతువు లక్షణానికి దిగజారిపోవడానికి ఆహారం తోడ్పడడం మనోమాలిన్యం తగ్గిపోయే కొద్ది భూగర్భానికి లోపల పండేటటువంటి వాటిని విసర్జిస్తుంది ఇక్కడ రహస్యం కొన్ని మనస్సు కలిగినటువంటి సృష్టి ఉన్నది కొన్ని మనో వికాసం లేనిటువంటి సృష్టి చెట్లు చేమలు వగేరాలు ఉన్నాయనుకోటి మనో వికాసం లేదు అంటే ప్రాణం ఉంది ప్రాణం ఉంది కానీ మనో లేదు అంటే మనోబుద్ధులు లేవు అవి జంతువులకు వచ్చాయి అనుకోండి వాటికి మనోబుద్ధులు కూడా అంటే వాటికి సుఖదు తెలుస్తాయి ఒక స్థాయిలో మనం కూడా ఒక అయ్యో ఏకంగా మృత్తికాలాహం దాకా కూడా వెళ్ళవచ్చున్నాయమ్మా శరీరం ఉంది ప్రాణం ఉంది మనస్సు ఉంది ఇంకేమన్నాయి చిత్తం ఉంది అహంకారం ఉంది ఆత్మ ఉంది బ్రహ్మం ఉంది పరమాత్మ ఇలా పైకి చెప్పుకుంటూ పోతే ఇలా ఉన్నాయి పరమాత్మ స్థితిలో నిలబెట్టుకోగలిగినటువంటి సమర్థమైనటువంటి శక్తి మానవుడికి ఉంది అయితే ను పరమాత్మ లక్ష్యంగా జీవించేటప్పుడు సహకరించవలసిన ఏమిటి అంటే మనసు బుద్ధి అంతే కదా ఈ రెండు సహకరిస్తేటప్పుడు పైకి నువ్వు నేర్చుకోలేదు విద్యను నేర్చుకోలేదు రాసుకో ఇప్పుడు ఎప్పుడు కూడా విద్య నేర్చుకోవాలంటే నీకు శరీరం ప్రాణం సహకరించాలా మనోబుద్ధులు సహకరించాలా తొంభై శాతం మనోబుద్ధులు సహకరించాలి పది శాతమే శరీరం ప్రాణం అదే నువ్వు కరాటేనా లేకపోతే ఇంకోటి ఏదైనా విద్య నేర్చుకోవాలనుకో శారీరక బలం ఉన్నటువంటి అప్పుడు శరీరం తొంభై శాతం ప్రాణం తొంభై శాతం మనోబుద్ధులు పది శాతం కదా కాబట్టి ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్య ఆత్మవిద్యగా పేరు పొందినటువంటి విద్య నువ్వు పొందాలి అంటే సాధించాలి అంటే నీ బుద్ధి ఎంత సూక్ష్మంగా పంజేది మనోబుద్ధులు చాలా సూక్ష్మంగా చేయాలంటున్నాడు కమ్మరికి కావాల్సినటువంటి శారీరక దారుఢ్యం వేరే ఉన్నా కదా ఒక ఇనపదాన్ని సాగదీసి స్వాధీనపరచుక సరైన షేపుకు వంశ కలిగేటటువంటి బలం కలిగి ఉండాలి కమ్మరి కొమ్మరి మైండ్ హ్యాండ్స్ ఉండాలి సాఫ్ట్ హ్యాండ్స్ ఉండాలి ముందు హ్యాండ్స్ ఎంత సాఫ్ట్ గా ఉండాలి ఏమాత్రం ఎట్లా అంటే అది పోతుంది అంత సాఫ్ట్ హ్యాండెడ్గా పనిచేయాలి అంటే వీడికి బుద్ధి కుశాల నుంచి కంచాలి బంధాలంతా ఆభరణం చేయాలి మరి చిన్న చిన్న పనులు చేసేదానికి అంటే కంప్యూటర్ చేయాలంటే కాబట్టి బుద్ధి కుశలత మీద ఆధారపడి పని చేసేటటువంటి వృత్తులు వాళ్ళకి శారీరక వల్ల అవసరం లేదా అవసరం లేదా ఎవరు అయితే ఇప్పుడు కమ్మరిని నువ్వు మాంసాహారం కలుగుతాం లేదు సైన్యంలో పని చేసేవాడిని నువ్వు మాంసాహారం గెలుతావు ఆయన ఒక యాభై కిలోలు సంచి వేసుకుని ఆ గన్న వేసుకుని అవి వేసుకుని ఇవి చలి ప్రాంతంలో ఏ ఆహారం దొరకని చోట ఏ ఏ ఏ పంటలు పండని చోట తన జీవితాన్ని గడపవలసినటువంటి అగత్యం ఏం చేయాలి అప్పుడు మాంసండి ఎందుకని అంటే ఆ రకమైనటువంటి యుద్ధం చేసేటటువంటి శక్తిని ఆ కమ్మని లాంటి బలమైనటువంటి శారీరక శక్తి అక్కడ ఒక రహస్యం ఉంది తాను సర్వైవ్ అవటం కోసమే తింటున్నాడు ఇచ్చతో చేయటంలో కానీ ఎంతైనా ఆహారం యొక్క గుణధర్మం మనసులో చేరక తప్పదు కారణం ఏంటి అన్నం యొక్క సూక్ష్మ అంశం మనసు మనసు ఎంత ఆరోగ్య అంటే ఆహారంలో ఉన్నటువంటి గుణం వచ్చి ఉంటుంది ప్రతి పదార్థానికి ఒక గుణధర్మం ఆ గుణధర్మం వచ్చి మనసు చేకూర్చు అంటే ఉదాహరణ సపోజ్ పాలు సాత్విక ఆహారం ఏంటంటే రోజుకు లీటర్ పాలు చూసుకున్నాం మేము గుణధర్మం మారిపోయింది అంటే మితాహారంగా ఉన్నంత సేపే అది సర్ప ఆహారం కాబట్టి మనం తోటపోన తింటావో శాకాహారం తింటావో ఏదైనా తిను కానీ మితాహారం అదే చెప్పింది ప్రాణం ఉంది అక్కడ రహస్యం ఏంటంటే మనసు ఉంటేనే సుఖ దుఃఖాలు పనిచేస్తాయి కాబట్టి సుఖ దుఃఖాలు పనిచేసినప్పుడేగా మరణాల యొక్క ప్రభావం మృత్యుభీతి కలిగింది చంపటము అన్న ఉద్దేశం మనసుకు సంబంధించింది కానీ ప్రాణానికి సంబంధించింది కానీ కాబట్టి మొక్కని చంపుతున్నాను మొక్కనేది మరో మొక్క ఉంటుంది కాదు ఆత్మ సర్వవ్యాపకము అందరికీ ఒకటే సమస్య ఇక్కడ ఏమిటచ్చిందంటే ఆత్మలు అనే శబ్దం ప్రయోగించడం మొదలుపెట్టాము నీ మీ ఐడెంటిటీ జీవుడు చెట్టులో జీవుడు జీవముకి జీవుడు ఏడు తేడా మనిషి వరకు అంతా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇది జీవుడు అర్థమైనా అంటే వైయక్తిక ఉనికిని కలిగి ఉన్నాయి చెట్లు చేమలు వైయక్తిక ఉనికి లేదు వాడికి వ్యక్తి ఉనికి లేదు ఎందుకంటే మనసు లేదు బంగారు లేదు కానీ గుణధర్మం ప్రకారం వృద్ధులు చేస్తుంది అందుకని రెగ్యులర్ గా మీరు బంగారుద తిన్నారనుకోండి ఖచ్చితంగా మీకు నమ్మవడం వచ్చేస్తాను పండేవన్నీ మీరు అండి ఇంకా చిన్న డౌట్ ఏంటంటే అండి ఇప్పుడు అదే ఈయన చాలా ఎక్కువ చదువుతారండి స్పీచ్ ఈయన ఎక్కువ అనమాట నేను ఈయన చిన్న ప్రాజెక్ట్ మేనేజర్ ఎక్కువ రామాయణం విన్నప్పుడు మనిషి ధర్మ అన్ని విని ఫైనల్ గా ఎవరు చెప్పిన అల్టిమేట్ గా దేవుడిలోకి వెళ్ళిపోవాలి దేవుడిలోకి వెళ్ళాలి దేవుడికి భాగవత ఐక్యాలని గుర్తుంచే సృష్టి అంతా వచ్చింది కదా మరి సృష్టి కూడా బ్రహ్మమేనా బ్రహ్మము భిన్నమా కదా పాలు నీళ్లు ఉన్నాయండి పాలల్లో నీళ్లు గెలిచిపోయినాయి నీళ్లలో కూడా పాలు గెలిచిపోయినాయి ఎందుకని అంటే రెండు ద్రవములే కాబట్టి అంతే కదా అందులో ఒకటి ఘన तलावत करता बड़ी, रेंडिट की ओके लक्षण में उन्न पुण मात्र में आइकेत साथ हैं उता आसले येंदी की सुर्ष्च अवर कोसम इंदी आँ, सुर्ष्च यवर कोसम चेह बढ़िंदी यवर कोसम मों चेह बड़ा ले देवर कोसम बड़ा गागो य మరి ఎందుకు ఇది మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పటికి ఇలా ఇలా కింద పడుకోవాలి మళ్ళీ అసలు ఎక్సర్సైజ్ నాకు అర్థం కావట్లేదు కంప్లీట్ రాసా అనుకోండి ప్రోగ్రామ్ యూహెచ్ఈలో ఇన్షూన్స్ కొంటారు వాళ్ళకి పాలసీ అయితే చేస్తాం ఇది దేవుడికి ఏమి ఇదేమి వీడియో గేమ్ కావడానికి లేదా మేమే మా టీవీ ఛానల్ సీరియల్స్ కూడా కింద నడదు నాకు అసలు అర్థం కాదు ఆయన నుంచి మళ్ళీ అన్ని ప్రవచనాలు విన్నా మళ్ళీ ఆయన కళ్ళని కోసం ఎన్ని మాని స్టెప్ బై స్టెప్ ఫైనల్ ఫైనల్ అక్కడే రాశాను అంటే ఏంటంటే మానవుడికి మనో వికాసం బుద్ధి వికాసం కలిగే పరిణామంలో ఈ ప్రశ్నలు అన్ని వస్తూ ఉంటాయి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఎక్కడికి వెళుతున్నాను మీ ప్రశ్నల్ని క్రోడీకరిస్తే మూడు ప్రశ్నలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఎక్కడికి వెళ్తున్నాను ఈ ప్రశ్నలు వేసుకోగలిగిన వాడు మానవుడే అంటే అందరు మానవులకి ఈ ప్రశ్నలు రావడం ఎగ్జాక్ట్లీ సృష్టికి ఐదు లక్షణాలు అస్థి బాధియం నామం రూపం ఐదు లక్షణాలు ఇది సృష్టి కొన లక్షణ ఈ ఐదు లక్షణాలకి అవతల ఉన్నవాడే కూడా వాడు పరమాత్మ అస్తి అంటే ఉండటం భాతి అంటే ప్రకాశించటం ప్రియం అంటే అనుభవించడం ఆనందానుభవం నామం రూపం ఈ ఐదు లక్షణాలు నేను ఉన్నాయా లేవా కాబట్టి నువ్వు సృష్టి నీకు ఈ ఐదు లక్షణాలు లేని స్థితి ఒకటం లేదు అవి భగవంతుడు అది పరమాత్మ అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి అంతరిక్షంలో అంతరిక్షం ఉందా స్పేస్ ఆ స్పేస్ లో ఒక ఆవంతా సృష్టి అయింది సృష్టి అంటే మన యూనివర్స్ అక్కడ నుంచి మనం పంటలు పెడితే అనేక గెలాక్సీలు అనేకమైన సోలార్ నెట్వర్క్లు ఇలాంటివి బోర్డు ఉన్నాయి ప్రతి నక్షత్రము సూర్యుడే కదా సో ఆ రకంగా అనేక ఎన్ని బిలియన్ల నక్షత్రాలున్నాయెవరికి లెక్క కందలేదు మన లెక్క కందలాంటి ఆ రీతిగా ఏర్పడినటువంటి యూనివర్స్ అంతా స్పేస్ లో ఒక బిందువు అంటే స్పేస్ ఎంత అది అనంతం సో అనంతానికి ఒక డెఫినేషన్ ఇచ్చాం ఏమిటి స్పేస్ ఈస్ అనంతం అనంతం అంటే దానికి వదలు చివరా లేదురా బాబు ములుగుత సందుల ఉన్నదా ఈ పిన్ పాయింట్ పెట్టి ఇక్కడ స్పేస్ ఉందా లేదా అంటే ఎగ్జాక్ట్లీ నువ్వు ఏ పిన్ పాయింట్ పెట్టినా స్పేస్ అది ఇక్కడ పెడతావో అక్కడ పెడతావో తర్వాత విషయం యూనివర్స్ ఇన్ అండ్ అవుట్ లో వ్యాపకమే స్పేస్ అంత సో అదే అనంతం ఒక డెఫినేషన్ ఇచ్చేసాం దైనట్ ఇచ్చిన తర్వాత ఏం చేసాము సరే ఒక బిందువుగా ఈ యూనివర్స్ ని తీసుకుని ఈ యూనివర్స్ ని విశ్లేషించడం మొదలు పెట్టాం వై దిస్ యూనివర్స్ అంటారెంట్ అంతే కదా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ యూనివర్స్ నుంచే వచ్చాను నా నా నా నా మానవుడిని ఆధ్యాత్మికత వైపు తింది అంతటా ఉన్నది స్పేసే స్పేస్ ఉండి తీరాలి కదా అది అవకాశం నేను నాలో ఉన్నటువంటి స్పేస్ ని ఏమైనా గుర్తుపెట్టే ప్రయత్నం చేశానా ఎందుకని నా ఔటర్ వర్ల్డ్ మీద నా ప్రభావం ఎంత చూసుకోవడమే నా జీవితం సరిపోతా సప్తాతు పుట్టినప్పుడు జాన తర్వాత మూడు మూర్లు అయ్యాను మూడు జాన పెరుగుతున్నాను స్పేస్ వాళ్ళే కదా మరి నాలో ఉన్న స్పేస్ పెరిగిందా తగ్గిందో ఇది లక్షణాలు కదా కాబట్టి స్పేస్ అసలు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం లేదు ఎందుకని ఇది ఆల్రెడీ ఫుల్ అది అది ఫుల్ కదా అందుకని సంస్కృతంలో దానికి పెట్టారు సున్నా పూర్ణమంటే అది పూర్ణం ఎప్పుడు పూర్ణమే ఎందుకని అవదు ఎంత పెద్ద సున్నా గీసినా సున్నా అనే అనాలి చిన్న సున్నా గీసావండి ఇది ఏమిటంటే గీసావండి అప్పుడు సో నువ్వు ఇన్ఫైనట్ అనేటటువంటి అంశాన్ని నీలో ఏమైనా గుర్తుపెట్టేవా ఆ గుర్తుపట్టే ప్రయత్నాన్ని పేరు అంత ఇన్ఫైనట్ కి గుర్తుపట్టాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి అవుతా అంటే లక్షణం లేకున్నా గుర్తుపట్టలే మనమే పేరు పెట్టాం అమీబాకి తెలియదు అమీబా ఎలుగుబంటికి ఎలుగు బట్ అని తెలియదు మనమే పేరు పెట్టాం దాని లక్షణాలు చూసి దానికి పేరు పెట్టాం కాబట్టి ఈ రకంగా సృష్టిని బాగా అన్వేషిస్తూ ప్రతి జీవరాశిని అన్వేషిస్తూ వాటి వాటికి పేర్లు పెడుతూ ఇప్పటి వరకు మనం తెలుసుకుంటూ పోతున్నాం మనం తెలుసుకోనటువంటి జీవరాశి సముద్ర గర్భంలో ఇంకా దాదాపు ఎనభై శాతం ఉందని ఒక అంశాన్ని అంటే ఇప్పటి వరకు ఎనభై శాతం పరిశోధించాం ఏది పరిశోధన గత రెండు వేల నాలుగు వేల సంవత్సరాలు లెక్కేసుకున్నా కూడా సముద్ర గర్భంలో ఉన్నటువంటి జీవజాల పరిశోధన మనం ఎంతవరకు పూర్తి చేసామంటే ట్వంటీ పర్సెంట్ చేస్తాం ఇంకా ఎయిటీ పర్సెంట్ పూర్తిగా మనం భగవంతుడు సృష్టించిన ఎనభై నాలుగు లక్షల జీవ రాసులు అన్నాను అందుకండి మనం ఈ గొడవ పెట్టుకోదలుచుకోవాలా వేదాంతం అయ్యా జీవ రాశి ఏక కణ జీవులు అదంతా ఒక రాశి అది నువ్వు అమీవా ఏదన్నా చేసుకో అది జీవి బహు జీవి అదొక రాశి వర్తిబ్రే అదొక రాశి ఇన్వర్తి అదొక రాశి ఇట్లా రాసులుగా పెట్టుకుంటూ పోతే అటా ఎనభై నాలుగు లక్షల జీవరాజులున్నాయా బాబు సృష్టిలో ఎందుకో మరి ఎప్పటికి గుర్తు అవుతుంది మనకు ఎగ్జాక్ట్లీ ఈ సృష్టిని నేను ఎందుకు అధ్యయనం చేయాలి అంటే సృష్టి మూలాన్ని వెడకడం కోసము అని మానవుడు సమాధానం చెప్పాలి నేను ఎక్కడ చూశాను నేను ఈ సృష్టిలోనే కనపడుతున్నాను కాబట్టి ఈ సృష్టిని వచ్చానో నాకు తెలుసులో పడి ఇది సైన్స్ పద్ధతి నువ్వు ఈ సృష్టిని అంతా బాగా పరిశోధిస్తే నీ మూలాన్ని నువ్వు కనుక్కోవచ్చు సృష్టి మీద పడి వెనకడం మొదట్లో ముప్పై అన్నం తర్వాత అరవై అన్నం తర్వాత తొంభై అన్నం తర్వాత ఇప్పుడు నూట పదమూడు నూట పదహారు దాకా వచ్చాం కొత్తవి అనుకుంటాం అంటే కింద పిరియాడి టేబుల్ యాడ్ చేస్తూ కూర్చున్నాం ఎప్పటికి పూర్తవుతుంది ఎందుకని కాబట్టి पदार्थ विज्ञात द्वारा ना मूला कयोग जरूर अरे बाबू नी पिशोधन भारतीय तत्वशास्त्री इला बैठना क्या बड़ा लेकु कोई सूत्रा च నువ్వు ఆ సూత్రాలను బట్టి నువ్వు ఫాలో అయిపోయావు అనుకో నీ మూల వెయ్యడం నీకు తెలిసిపోతుంది నువ్వు ఎందుకు వచ్చావో కూడా తెలుసుకోదు నువ్వు ఏమవుతావో కూడా తెలుసుకోవే కానీ మూడు ప్రశ్న లేవు నీ మూడు ప్రశ్నలకు మేము ఆన్సర్ ఇచ్చేస్తాం కానీ మా బాధ్యతలో ఇస్తాం నీకు సూత్రాలు చెప్తాం ఇక్కడి నుంచి ఫలానా చోటుకు వెళ్ళాలనుకో ఏం చేయాలి చెప్పని ఐడియాలు ఇస్తాం ఐడియాలు బాబు నువ్వు ఇక్కడ నుంచి ఈ బస్సు ఎక్కువ ఈ బస్సు అక్కడ పలానాయని కలుగు ఆయన నీకు ఫలానా చోటు మార్గదర్శకత్వం చేస్తాడు నువ్వు ఫలానా దగ్గరికి వెళ్ళు ఫలానా పని చేసుకో ఫలానా ఫలితం వస్తుంది ఫలానా రిజల్ట్ పట్టుకుని మళ్ళీ గిడకరా ఇలా ఒక సూత్రం ఉంటుందా ఏదైనా ఒక పని చేయాలి అంటే అలాగే ఇన్ ఓకింగ్ నేనేమన్నారు ఇన్ ఎంక్వైరీ నాట్ ఎంక్వైరీ బయటికి చేస్తే ఎంక్వైరీ లోపలికి చేస్తే ఎంక్వైరీ అట్లాగే అంటే బయటి ఇన్వోక్ అంటే లోపలికి ఈ రకమైనటువంటి పద్ధతిలో నువ్వు ప్రయాణం చేయాలి ఈ అంతర్ముఖ ప్రయాణం పూర్తి చేయడానికి నువ్వు కొన్ని సూత్రాలు చెప్తాం కొన్ని మజిలీలు కూడా చెప్తా లక్ష్యం కూడా చెప్తాం లక్ష్యము చెప్తాం మజిలీలు చెప్తాం సూత్రాలు చెప్తాం నువ్వు ప్రయాణం చెయ్యి అవి కరెక్ట్ అని నాకేమిటి అండి రుజువు మా పూర్వీకులు అలా ప్రయాణం చేశారయ్యా ఈ మూడు ప్రశ్నలకి సమాధానాన్ని కట్టుకున్నాను ఏమిటి నా మూలమేమిటి నా మూలమేమిటన్నా నేనెవరన్నా రండి ఒకటేనా వేరే వేరే నేనెక్కడి వచ్చాను నేనెవరు సో నేనెవరు నేనెక్కడి వచ్చాను నేనేమి అనుభవిస్తున్నాను మీరేమవుతా అంతేగా వీటన్నింటిలో ప్రధానమైన ప్రశ్న ఏది ఎందుకు నేనెవరో తెలిసిపోతే ఎక్కడి నుంచి వచ్చానో తెలిసిపోతుంది ఇప్పుడు ఏమనుభవిస్తున్నానో తెలిసిపోతుంది ఏమవుతానో కూడా తెలిసిపోతుంది అంటే ఒకటి అవుతావు ఏమవుతావో చెప్తున్నారా ఏ మానవులు కూడా జీవులు కూడా పుట్టడం ఎంత సహజమో చనిపోవడం కూడా అంతే సహజం కానీ అందరు మానవులు ఒకే తీరుగా జీవిస్తున్నారా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు పెరిగే ఐదు శక్తులు నీ ఇచ్చని బట్టి నీ క్రియని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి ఈ మూడు వరకే నీ బుద్ధి చెప్తాను నేను ఇంకో రెండు చెప్తాను అవతలకి ఆదిశక్తి కరాశక్తి ఈ ఐదు శక్తుల యొక్క వ్యవహార బలాన్ని బట్టి నువ్వు అవుతున్నావు అంతేనా కదా ఇక మరి అది ఏమైనా ప్రతి మనిషికి ఎట్లా మారింది అంటే ఎక్కడో ఒకచోట నీకు ఒక ఆధారాన్ని నేను ఒక సృష్టి చేస్తే తప్ప నువ్వు దాన్ని తెలుసుకోగలిగే అవకాశం అంటే ఉదాహరణ చెప్పా నేను పిల్లవాడున్నాడు క్లాస్ అవుతున్నాడు నువ్వు పెద్ద ఏమవుతావు సత్యం ఒకటో క్లాస్ లో చెప్పింది సత్యం అవదు అంతేనా కదా ఇదే ప్రశ్న అలా బజ్ క్లాస్ లోటర్ అవునా కదా ఎందుకని ఇచ్చాశక్తి బలపడింది క్రియాశక్తి బలపడింది జ్ఞానశక్తి బలపడింది తన మీద తనకి ఒక సంకల్ప బలం ఏర్పరచుకోగలిగేటటువంటి పునాజంతా ఏర్పడింది ఒకటో క్లాస్లో ఈ శక్తుల యొక్క వ్యవహారం ఏది బలపడ్డాయి ఇంకా బడ్ స్టేజ్లో ఉన్నాయి వికసించినాయి కానీ పూర్తిగా వికసించినాయా అవలా డిగ్రీ పూర్తి చేసే ప్రశ్న మాదల నాయన నువ్వేం చేస్తావు డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ఏం చెప్పాడు ప్రధాన జీవితాన్ని ఏ రీతిగా గడపాలనేటటువంటి బలమైనటువంటి ప్రణాళిక ఒకటే పడిపోయింది ఒక ప్రణాళిక లోపల రూపుదిద్దుకుంది వాడు జర్నలిస్ట్ అవుతాడో ఫోటోగ్రాఫర్ అవుతాడో లేకపోతే ఇంజనీర్ అవుతాడో డాక్టర్ అవుతాడో ఆర్కిటెక్ట్ అవుతాడో ఏమవుతాడో తన జీవితాన్ని ఎట్లా గడపాలి అనేటటువంటి ఆసక్తి యొక్క బలం ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడింటి మీద ప్రభావితమైంది అయింది అలాగా ఆ ప్రణాళికయే ఆదిశక్తి ఆ ప్రణాళిక ఏంటి అతిశక్తి డిపోయింటేస్తాయి అలా పడుతున్నాయి నేనేమంటానంటే నా పాయింట్ ఎప్పుడూ కూడా మనిషి తన జీవితంలో తొంభై శాతం దివ్యత్వాన్ని గమనించాలి పది శాతం జీవత్వాన్ని అధిగమించాలి కర్మ భావన అనేది జీవభావనలు దైవ భాగం కాదు సో మానవుడు ప్రధానంగా దివ్యత్వాన్ని గుర్తించగలిగే సమర్థుడు జీవుడు ఇది అసలు మొత్తం ఉన్నది టెన్ పర్సెంట్ నువ్వు మోసుకొచ్చావో తెచ్చుకున్నావో తెలుద్దాం కానీ ఈ నైన్టీ పర్సెంట్ గుర్తించగలిగేటటువంటి కెపాసిటీ నువ్వు ఎప్పుడైతే మరుపుకెళ్ళిపోయి ఈ టెన్ పర్సెంట్ జీవునే నువ్వు కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి వీడే బంద్ అయి కూర్చున్నాడు నువ్వు హీరోనా జీరోనా అనేది దేన్ని బట్టి తేలుతుంది అంటే నీ ప్రణాళిక ఈ ఆదిశక్తి యొక్క ఈ ప్రణాళిక యొక్క బలం నువ్వు ఈ జ్ఞాన శక్తిని బట్టి ప్రణాళిక వేస్తావా ఇచ్చాశక్తిని బట్టి ప్రణాళిక వేస్తావా నీ క్రియాశక్తిని బట్టి ప్రణాళికేస్తావాల్ మూడు శక్తులు ఆరు శక్తి వస్తాయంటారు కదా ఆ తర్వాత రివర్స్ ట్రావెల్ చెప్తున్నా తర్వాత పై చెప్తా ఆయన చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి తెలుస్త గానీ చదువుకుంటారు గానీ నిజ జీవితంలో చూడగలగడం రావాలి అప్పుడే నీ వికాసం నీ వివేకం నీకు ఉపయోగపడదు లేకపోతే యథార్థమైన వివేకాట్స్ డబ్బులు నెక్స్ట్ అందము చదువు పుట్టిన చాలా మందికి సిలబస్ పోయి కదా అంటే వాళ్ళు ఏమి అప్పుడు కర్మలు చెయ్యకపోతే నువ్వు ఏమీ చెయ్యకుండా ఎప్పుడూ ఉండలేవు అవునా కదా నువ్వు ఏదో ఒకటి చేయని లోపల నుంచి ప్రేరణ కలుగుతూనే ఉంటుంది నువ్వు చేస్తూనే ఉంటావు చేయకుండా ఉండటం లేదు చేయ ఎవరు బయట పెట్టుకున్నా అట్లా ఎప్పుడైతే నీ లోపల ప్రేరణ కలుగుతుందో ఆ ప్రేరణ ప్రణాళిక నుంచి ఉత్పన్న అవుతుందా ప్రణాళికకి భిన్నంగా ఏర్పడుతుందాళికలే అంటే బాల్యానికి సంబంధించిన యవనం కౌమారానికి సంబంధించి వృద్ధాప్యం ఈ నాలుగు స్థితులకి ఏ పరిణామాన్ని అయితే పొందుతున్నావో ఆయా పరిణామాలకు సంబంధించిన ప్రేరణ ప్రకృతి ఎవరు ఎవరి నేను వద్దా అంటే ఆగిపోతున్నా పోని పోస్ట్ పని చేద్దామంటే కుదురుతున్నాయి వరప్రసాద్ కౌమార వృధావ్యములు ప్రకృతి యొక్క వరప్రసాద్ ఎవరుగా చూస్తున్నటువంటి ఆదిశ్ చూస్తున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో నా జీవన ప్రణాళిక ఉందా లేదా అది నీ వ్యష్టి ఆదిశక్తి అదే ఆదిశక్తి సమిష్టిగా ఉంది అది ప్రకృతి ఆదిశక్తికి రెండు రూపాలు ఉన్నాయి ఒకటి సమిష్టి రూపం ఉంది అదేంటి ప్రకృతి కాబట్టి ప్రకృతి బయట కొన్ని ఇచ్చేసింది నీకు ఆదిశక్తి యొక్క వరం కొన్ని ఇచ్చేసింది ఏమిటి అవి నీలో ఇచ్చాశక్తి ఉంది నీలో క్రియాశక్తి ఉంది నీలో జ్ఞానశక్తి ఉంది తన సరాసరి బలమైనటువంటి సంకల్పశక్తి కూడా ఉంది నీలో ఈ నాలుగు నీ బుద్ధిలో ఉన్నాయా నీ మనసులో ఉన్నాయా నీ ప్రాణంలో ఉన్నాయా నీ శరీరంలో అంటే అసలు ముందు నీకు నాలుగు యొక్క విభజన తెలియాలా ఉందా శరీరం ఉంది ప్రాణం ఉంది మనస్సు ఉంది బుద్ధి ఉంది ఇంకేమైనా ఉన్నాయా ఈ నాలుగేనా నేను నేను వాడే నేను నేను నాకు బుద్ధి ఉంది మనసు శరీరం నేను దీన్ని ఉపయోగిస్తాను అంతేనా కాదు మరి నేను వీటిని లోబడి ఉపయోగిస్తుందా వీటిని పనిముట్లుగా ఉపయోగిస్తుంది పనిముట్లుగా ఉపయోగించే మెచ్యూరిటీ ఉంటుంది నేను మెచ్యూరిటీ అంతేనా కాదా ఉపయోగించగలిగే శక్తికి నేను కొన్నప్పుడు ఎందుకని డెసిషన్ మేకర్ నేనేగా అల్టిమేట్ గా నువ్వు చెయ్యి వాడుతున్నా ఎవరు నేనే వాడుతున్నా చె నువ్వేనా అంటే చెయ్యి నేను కాదా ఒకవేళ ఏదైనా తేడా వచ్చి చెయ్యి తీసేస్తా అన్నా తీ నేను బాగానే ఉండాలంటే తీసేయాలి నేను చాలు ఏదన్నా ఐ డోంట్ హ్యావ్ అని అంటున్నాడా లేదా కాబట్టి శరీర ప్రధానమా ప్రాణం ప్రధానమా మనసు ప్రధానమా బుద్ధి ప్రధానమా నేను ప్రధానమా నేనే ప్రధాన ఎందుకని నేను ఈ నాలుగు కూడా నేను ప్రతిబింబిస్తున్నాయా నేను చెట్టులో పనిముట్టుగా ఉన్నాయా నేనుకున్న లక్షణాలు అంతే కదా ఎందుకని మొత్తాత గారు ఉన్నారా అండి లేరండి అదేంటయ్యా ఆయన ఏనాడో అయిపోయాడు బాబు అరే పోయింది ఆయన శరీరమా ఆయన శరీరం పోయింది అంటే శరీరమే నేను ఇందులో వేరుగా ఉన్నా శటి ఏంటంటే ఒక వ్యక్తికి ఒక సమస్య వచ్చి కాల్ తీసేసాను పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు ఇళ్ళలో ఏమైంది ఎందుకని కళలో పరిగెట్టేటటువంటి మనిషి అంటే ఫిజికల్ వరల్డ్ ఒకటి వర్చువల్ వరల్డ్ కూడా ఒకటి ఉంది కారణం నేను అనవలసింది అక్కడ ఇంకో ఎవరైనా కారణం చెప్తా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా నా కళ ఈయన వల్ల వచ్చిందండి అన్నా ఒప్పుకుంటాడా నువ్వే కారణం నీ కళలో విను సింపుల్ గా చెప్తా నీ కళలో వచ్చేటటువంటి స్పందనలు గాని ప్రతి స్పందనలు కాని చేస్తున్నది ఎవరు నువ్వే కాబట్ నా కళ్ళస్ డిఫరెంట్ నువ్వే నువ్వే వెళ్ళింది నువ్వే అనుభూతి పొందింది కూడా నువ్వే చప్పట్ పట్టింది కూడా నువ్వే ఇలా ఉంటున్నావు ఇట్స్ పాసిబుల్ అని చెప్తుంది కూడా కాబట్టి బహుపాత్ర అక్కడ కాబట్టి నీ దృష్టిలో అక్కడ చెట్లు చేమలు లారీలు నీ వర్చువల్ వరల్డ్ లో ఎంత ప్రపంచం ఉంటే ఆ వర్చువల్ వరల్డ్ అంతా నువ్వే ఎవరు లేరా సో ఆ ప్రపంచం పేరు సూక్ష్మ ప్రపంచం నమస్కారం అమ్మాయి బాగున్నారా బరాలా బానేమ్మా ఇంకా వెళ్ళలేదమ్మా రేపటి నుంచి వెళ్తా బానే నిర్మలగా ఆ ఆ బానున్నారండి ఒక నిమిషం నైన్ లో కాబట్టి చోల ప్రపంచం ఎలా ఉందో చొక్క ప్రపంచం కూడా అలాగే మరి దీని సృష్టి దానికి నువ్వే దీనికి భూమండలం అంతా నీ ప్రపంచే ఒప్పుకుంటావా ఏదైతేవో ఇం ఉపయోగించి అవన్నీ ప్రపంచంలో స్థానానికి వద్దాయితే నిన్నువాళ్ళు నువ్వు గుర్తుపట్టేవాళ్ళు అలా లక్షణం ఏంటి నిన్ను గుర్తుపడతా లేదా నువ్వు గుర్తుపడతావు ఇలాంటి వాళ్ళే నీ ప్రపంచంలో ఈ రెండు లక్షణాలు లేదు వాళ్ళే ప్రపంచంలో లేరా వీళ్ళ గురించే తిరుగుతూ ఉంటుంది పుట్టిన గరించి పోయే వరకు కూడా ఈ లక్షణం ఏమి మారలే ఈ కాస్త ప్రపంచాన్నే ప్రపంచం అన్నమా కాస్త మీకు కలిగేటటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ ఎమోషన్స్ మధ్య కొట్టుకుపోయేటటువంటి ఏ నేనైతే ఉంది మరి ఆ నేనునే సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మ చిన్న ప్రపంచం చిన్న మనిషి చిన్న ఎమోషన్స్ చిన్న ప్రవాహం ఆ చిన్న ప్రవాహానికి కారణమైన నేను వీడి జీవుడు పెద్ద ప్రపంచం లేడు అదేగా చెప్తుంది నేనే ఉందా లేదా ఒక్కటే అని తెలుసుకోగలగా సూపర్ సెట్ లో నుంచి వచ్చింది చూజి ఉన్నారే వాళ్ళు ఏడు లాభకోవటం ఈ ఎమోషన్స్ ఆ వర్చువల్ వరల్డ్ లో భాగంగా నీలో ఉన్నటువంటి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ప్రకృతిలో భాగంగా ఎందుకని అన్ని సూపర్ సెట్ లో నుంచి వచ్చినాయి అన్ని సబ్సెట్లు కూడా సబ్సెట్ జీవుడు సూపర్ సెట్ ప్రయాణం ఏం చేస్తా నీ ఎమోషన్స్ అనేవి సత్యమా అసత్యమా అలైవ్ ఏందంటే ఇవన్నీ ఇక్కడ ఇది ఒక జస్టిస్ సరిలో ఉన్నంత వరకు తలసాలి. గ్లాసులో నీళ్ళు పట్టుకని కొండలో పోశాం. ఆ. అంతకముందు గ్లాసులో నీళ్ళు ఎక్కడో చచ్చని. కొండలో నుంచి వచ్చే. అంతేనా? ఆ. కొండలో నీళ్ళు పట్టుకని నదిలో పోశాం. ఆ నీళ్ళు కొండలోని నదిలో చేర్చింది. అంతేనా కదా? అసలు నీళ్ళు నదిలో నీళ్ళు పట్టుకని సముద్రంలో పోశాం. సముద్రంలో. సముద్రంలోనే వచ్చేనే సముద్రంలో నీళ్ళగా నదిలో నీళ్ళు. అది ఎవపరేట్ ఏ? ఆల్లేగా సైకిలేగా? ఆ. ఎప్పుడు నా జీవితం దేంతో రైట్ టు డిఫరెన్షియేట్ ఫ్రం ది అదర్ ఒకటో గ్లాస్ అయితే వాడికి నిర్వందంగా నేర్పేది ఏమిటి మనం మిగిలిన వాళ్ళకి తొంభై వస్తే నీకు తొంభై ఒకటి రావాలి మిగిలిన వాళ్ళకి తొంభై ఐదు వస్తే నీకు తొంభై ఆరు రావాలి మిగిలిన వాళ్ళకి వంద వస్తువులుంటే నీకు నూట వస్తువులు ఉండాలి మిగిలిన వాడికి పైదంతస్తులుంటే నీకు పరకొండంతస్తులు ఉండాలి అని వాడిని కృషి చేస్తూ వస్తాం ఎక్కడ దాకా కృషి చేస్తాం ంగ్విష్డ్ ప్లాన్ ఏర్పడేంత వరకు ఆ తర్వాత నువ్వు కృషి చేస్తే వాడు ఏమంటాడు చెప్పారు అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆదిశక్తి యొక్క ప్రభావం యొక్క వికాసం వాడిలో వచ్చేస్తే నీ సహాయం అవసరంలో దాని యొక్క వికాసం వచ్చేంత వరకే అందరి సహకారం ఆదిశక్తి యొక్క ప్రభావం వాడిలో వికాసం వచ్చేస్తే వాడికి అవతల ఉంది పరాశక్తి ఒకటే ఉంది అది ఇన్వాకింగ్ ద్వారానే ప్రయాణం చేయాలి ఏం తెలుసుకోవాలంటే ఇన్వాకింగ్ లో కలి దేవుడు అదేనా లేకపోయిందో అంటే ఈ సునీత వరకు మరి నిద్ర వస్తే కలవస్తున్నా మెలకు వస్తే కలవస్తున్నా నిద్ర వస్తే నిద్ర అంటే అర్థ జాగృతి కళ అర్ధ జాగృతి అంటే కల సగం మెలకువాద్రులుగా నిద్ర నిద్రేద్రే ఉంటాయి కదా సో వర్చువల్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు అర్ధ జాగృతిలో ఉంది సో ఈ వర్చువల్ వరల్డ్ నీ మనోబుద్ధులు అనమాట వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నది ఎవరంటే మనసు బుద్ధి ఆ మనోబుద్ధులు ఏం తెలుసుకోవాలి అది సూపర్ నాచురల్ పవర్ అని తెలుసుకునే అనుకోండి అప్పుడు ఏమైపోతుంది ఎండమాదు అండి దూరం ఎందుకు చూసాం అక్కడికి వెళ్ళి చూసాం అక్కడికి పోయిందని కాలం తిరిగి దొరుకుతాయా వరకు నీకు వర్చలు వాడు భ్రమ ఎప్పుడైతే విడిపోయిందో గుర్తుపెట్టుక జీవనం అంతా కూడా ఒక మౌలిక సూత్రం రుణానుబంధ రూపే రూపే రుణానుబంధం అనేటటువంటిది ఎవరెవరితో ఎలా పనిచేస్తే ఆ రకమైనటువంటి రుణాన్ని తీర్చుకోవడంలో నువ్వు ఉంటావు మనకై చెప్పాను ఏంటి వేదాంత అంతా ఎట్లా ఉంటుంది అంటే సూత్రాల ప్రకారం ఆ సూత్రాన్ని ఎంటైనా అన్వయం చేయవచ్చు అన్వయం చేయటం నువ్వు లక్ష్యం వైపు అన్వయం చేస్తేనేమో ఒక తిరిగవు భౌతికం వైపు అన్వయం చేస్తేనేమో కన్పి కాబట్టి వేదాంత సూత్రాలని కూడా భౌతికం వైపు అన్వయం చేయరాదు ఎవరైతే అదే ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిందంతా భౌతికం ఈ మోసం చేశాడు ఈయన లేదు అక్కడ కూడా ఎప్పుడనేది లేదు అక్కడ అక్కడ కూడా నువ్వే ఉన్నావు రుణానుబంధం ఈ రెండు పాత్రల మధ్య ఉంది రెండు వ్యక్తుల మధ్య రెండు పాత్రల మధ్య బట్టే నీకు ఆ పాత్ర తోచింది ఏడు వందల యాభై కోట్ల మంది మానవులలో మూడు వందల పాతి కోట్ల మంది పురుషులు మూడు వందల పాతి కోట్ల మంది స్త్రీలు ఈయన నీకు ఎందుకు దొరికాడు నేను ఇంతవరకు కర్మన్న మాట వాడాను అదే నేను చెప్తాను అంటే ఏంటంటే రావాలా నిర్ణయాన్ని పెట్టుకుని విచారణ చేయాలి అప్పుడే వివేకం సో ఒకటి నువ్వు పర్ఫెక్ట్ గా కనుక చేస్తే పదింటికి పనికి వస్తుంది ఆల్రెడీ ఒక నిర్ణయాన్ని పెట్టేసుకున్నావు ఇప్పుడు విచారణ చేసావు అభివయం కాబట్ ఎవరికి చెప్పరాదు అనుకోరాదు అందరూ అంటే అర్థం ఏంటి కర్మ అనేది అసలు ఎట్లా మరి రెండు ఒకటాయితే అలా కాదు నేను నేనేగా చేస్తున్నా కాబట్టి నేనెవరు కొన్ని పనులు చేస్తున్నా చేయడం పనులు ఏమిటి ఆ పనులు ఎందుకు చేశాను అంతేదండి కానీ నిజానికి మాట్లాడితే ఆసక్తి లేకుండా నేను చేత ఏ పని ఎవరు చెయ్యలే మరి లాస్ట్ మినిట్ బిట్ ఎవరి చేతిలో ఉంది నీ చేతిలోనే ఉంది మృత్యువు కూడా ఆఖరేషయం నీ చేతిలోనే ఉంది అది నీ చేతిలోనే ఉంది గర్భంలో నుంచి నువ్వు బయటపడే ప్రయత్నం చేస్తున్నావు తల్లి సహకరిస్తున్నారు ఏమంటున్నారు నేనే నిన్ను కన నువ్వు కనలే కనడం జరిగింది వాడు బయటపడే ప్రయత్నం తొంభై పాళ్ళు చేస్తే నువ్వు గల్లిపాడు సహకరించు అసలు వాడు కదలేదు అనుకోడే స నువ్వేమీ చేయలేవు కంపల్సరీ కొట్ట వేయాల్సిందే ఎందుకని నీకు ప్రమాదం వాడికి ఎలాగో ప్రమాదం వాటిల్ని కదలకపోవడం వాళ్ళు అందమైన చేయకపోతే ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం సుజీర్యం చేసి ఇద్దరినీ వెలిగిస్తే రొండు పళ్ళు అయిపోతాయి అనేటటువంటి దృక్పథం చెయ్యకూడదు అందమైన కాబట్టినమన్ దగ్గర కూడా ఇప్పుడు నీ బిల్లు ఫ్రీ బిల్ పని చేయట్లేదా వాడు రిపేర్ అయ్యి రెడీ అయ్యి బయటకు రావడానికి కృషి చేస్తేనే తల్లి యొక్క సహకారం ఏమన్నా అక్కడ బలి అంటే మనకు ఇబ్బందులు సో ప్రతి దాంట్లోనూ నీ ఓటు పడుతున్నా పట్టలేదు పట్టకుండా లేదు కాబట్టి కర్త అక్కడ క్రియ కూడా ఉంది మధ్యలో ఉన్నటువంటి ప్రేరణ ఆసక్తి ఏ పేరైనా ఉండలేదా నాకు నాకి తల్లి గర్భవాసం చాలడం లేదు తొమ్మిదో నెలలో ప్రవేశించినప్పటి నుంచి వాడు తల్లి గోడల్ని ఢీకొంటూ ఉంటాడు అడుగుతాడు ఇటు తగ్గుతాడు అడుగుతాడు ఇటు వికాసం పొందే అవకాశం లేదు అవకాశం లేదని తెలుసుకోవడానికి తిరుగుతూ ఉంటాడు తిరిగి తిరిగి తిరిగి ఓ నిర్ణయానికి వచ్చాడు నీటి వెతికినా కూడా ఈ గర్భవాస నరక నుంచి నేను బయటపడే అవకాశం లేదు అని వదిలేశాడు ఆ ప్రయత్నాన్ని ఆవరణని బద్దలు కూడా నేను సరే నేను నిల్పోవాలనుకున్నా ఆ నిర్ణయం వస్తే జర్మకాలం వచ్చేసి దాన్ని డిసైడ్ చేశాను ఈ ప్రసవ వేదన ఎట్లా సిద్ధింప చేసుకునే వరకు విరమించడానికి కంటిన్యూస్ అటాక్ ఇచ్చేటప్పటికేమైంది నీకు తెలుసు వాడికి ఆ పరిజ్ఞానం లేదు బతులు పట్టుకుంటే వాడి ప్రయాణానికి ప్రమాదే అన్నయ్య బయటకు వచ్చేస్తాయి కదా వాటి ప్రాణానికి ప్రమాదం వస్తుంది ఇప్పుడు తల్లి ఏం చేసింది ప్రయత్నానికి నా సహకారం అందిస్తాను దాని తల్లిలో ప్రసూతి వాయువు ప్రేరేపించబడింది అదే మీకు ఇచ్చే ఇంజక్షన్ ఇవ్వగానే ఆ ప్రసూతి వాయు అపాన వాయువు పెద్దగా ఈ అపాన వాయువు ప్రాణవాయువుని డామినేట్ చేస్తుంది డామినేట్ చేసి ఆ ఓమ్ని కరెక్ట్ గా తిప్పేస్తుంది అనమాట సర్వీక్స్ వైపు కరెక్ట్ గా తిప్పేసేటప్పటికీ వాటికి వేసి తెచ్చిపోతుంది రాజం బై నేర్ సో అక్కడ చెప్పాము అదే మరి వారికి పెట్టాము తెలియదు అంటే ఆదిశక్తి యొక్క ప్రభావం అదే ఆదిశక్తి అప్పుడు టాప్ లెవెల్ లో ఉన్నది ఆదిశక్తి దానిపైన ఉన్నది పరాశక్తి దాని సే సో ఆదిశక్తి యొక్క ప్రభావం ఈ ప్రకృతి అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఈ ఆదిశక్తి ఏమో గర్భస్థ శిశువులో ఉన్నటువంటి ఇచ్చాక్రియ జ్ఞానశక్తులకు ప్రచోదనం కలిగిస్తుంది ప్రేరణనిస్తుంది దానిపైన ఒకటే ఎప్పుడు ఒక నీళ్ళు ఉన్న ఇచ్చాక్రియ జ్ఞానశక్తులకు ఇంపల్స్ ప్రేరణనిస్తూ ఉంటుంది చేస్తా ఇప్పుడు దోషం ఆదిశక్తి తామా జ్ఞానశక్తి తామా క్రియాశక్తి అన్నామా ఇచ్చాశక్తిదన్నా అవన్నీ వాటి పనులు అవి చేస్తాం తప్పేవారండి నేను నేననే జీవుడు వీటన్నింటినీ సమన్వయీకరిస్తున్నవాడు ఎవడు నేననే జీవుడు ఈ నేననే జీవుడు నేనకుండా ఏ జీవి అయినా సమాధానం చెప్తాడా మానవుడైనా సమాధానం చెప్తున్నాడానికి అనుసంధానం పెట్టే చెప్తున్నా నేను ఉద్యోగం చేశాను నేను కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను మీ వర్చువల్ వరల్డ్ కూడా నేనే అంటేగా ఈ ఫిజికల్ వరల్డ్ కూడా నేనే కానీ ఈ ఫిజికల్ వరల్డ్ వర్చువల్ వరల్డ్ ఒకదానికొకటి ఇంటర్‌పోలేట్ అవుతనే అవడం లేదా నిజానికి ఈ ఫిజికల్ వరల్డ్ లో లేనివి గచ్ఛన వరల్డ్ లో వస్తాయి రావంట మోస్ట్లీ అవై వస్తాయి లేని వస్తాయి ఆ రా లేని వస్తాయి అలా ఎలా సమస్య ఏరా ఇంకా ఎక్కువ అంత బెటర్మెంట్ గా మనం ట్రై చేద్దాం అది నా నేను ఆలోంచే కాజల్ వరల్డ్ మూడో ప్రపంచం దానిలో అదేమిటి కాజల్ వర్ల్డ్ అదొక మూట స్వచ్ఛల్ వరల్డ్ అదొక మూట ఫిజికల్ వరల్డ్ ఇది ఒక మూట సో ఈ మూడు మూటల్ని మేనేజ్ చేస్తున్నావా అవునా శరీరం అక్కడ లేదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాణం అన్నాడు ఎందుకని పైకి కిందకి కొట్టుకోవడం తప్ప దానికి ఏమి అయిపోయిందా ఇంకా ఏమన్నా ఇప్పుడు మనసు అన్నీ ప్రేరణ వచ్చిన తర్వాత చెప్పడమే దాని పని ప్రియం హోలిస్టాని దగ్గర అప్రియం హోలిస్టా ఏమైనా తినాలి అనే ప్రేరణ వచ్చిందండి తినాలనే ప్రేరణ రాగానే మనసు పని చేయడం మొదలు పెట్టింది ప్రియం లిస్ట్ జరిగింది అప్రీయం లిస్ట్ కూడా జరిగింది అన్న ప్రేరణ వచ్చింది అనే కదా ఈ మధ్యలో ఇంకోటి రెండు ఉన్నాయి బుద్ధి తరాము అహంకార సో ఈ చిత్తము కాజల్ వర్డ్ లో ఇది మీకు బ్రాట్ ఫార్వర్డ్ అనమాట అంటే అర్థం ఏంటి నువ్వు ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ట్రావెల్ చేసేటప్పుడు జ్ఞానాన్ని పట్టుకెళ్తున్నావు అజ్ఞానాన్ని కూడా పట్టుకెళ్తున్నావు ఇందులో రెండు భాగాలు జ్ఞాన భాగము అజ్ఞాన భాగం వర్చువల్ వర్డ్ నీకు బాగా తెలుసా సగం సగం తెలుసు సగం తెలిసినట్టుగానే ఉంది సగం తెలియనట్టుగాను అన్ని పైగా మిక్స్చర్గా వస్తుంది అంతేనా ఎప్పటిదో ఆ ఎప్పటిదో గతానికి సంబంధించినటువంటి ఒక ఒక పిక్చర్ వస్తుంది దానికి ఏమైపోయింది అదే లక్షణంతో ముడిపడిన వర్తమానంలో అదే లక్షణంతో నువ్వు ఊహ చేస్తావుగా ఫ్యూచర్ అది వచ్చి దీనికి కలుస్తుంది మూడు కలిసి వర్చువల్ క్రియేట్ అయ్యి కాసేపు గతంలో ఉంటావు కాసేపు వర్తమానంలో ఉంటాం కాసేపు ఫ్యూచర్ లో ఉంటాం కాసేపు నిర్దేశిస్తూ ఉంటాం కాసేపు అనుభవిస్తూ ఉంటాం కాసేపు దుఃఖిస్తు ఇది వర్చువల్ వరల్డ్ లో ఉన్న లక్షణం అన కదా అంటే అర్థం ఏడు అక్కడ మూడు కాలాల ప్రభావం ఉంది గతం ఉంది వర్తమానం ఉంది భవిష్యత్తు కూడా ఈ మూడు ఈ వర్చువల్ వరల్డ్ ఎక్కడికి తయారవుతుంది అంటే కాజల్ వరల్డ్ తయారవుతున్నాం అంటే కారణ ప్రపంచం ఇది చిత్తంలో ఉంది అది ఎక్కడికి వచ్చింది అంటే దథింగ్ బట్ యుర్ ఇగ్నరెన్స్ గులాబీ పువ్వు పింక్ కాలర్ లోనే చూసి చిన్నప్పుడు ఆ పింక్ కలర్ గులాబీ రోజు అని చెప్పారు జీవితకాలం ఏమవుతాయి రోజు తర్వాత వైట్ రోజు కనపడింది తర్వాత ఎల్లో రోజు కనపడింది ఇవి రోజు అన్నావు ఆ పింక్ స్వీపెట్ అదే రోజు అన్నాడు నువ్వేమన్నా రోజు అన్లా మానే వైట్ రోజు పింక్ రోజు ఇది వైట్ రోజు అన్ రోజు this is is white white rose rose <laughs> rose? but hey, what is the difference between pink rose and white rose? <laughs> <The differentiative> capacity చిన్నప్పుడు పిల్లాడు పుట్టాడు తల్లి దగ్గర ఆహారం లభిస్తుంది అని తల్లి సహకారంతో తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు ఆహారాన్ని సంగ్రహించగలిగే శక్తి ఎక్కడ చూసి కావాల్సిన శరీర నిర్మాణం పిల్లవాడు ఎలా ఉండాలో ఉండాలి అలా ఎందుకు మరి ఎవరమ్ కూడా క్లిక్ లుంగా ఉండలేస్తుంది కదా కాజల్ వరల్డ్ ని బట్టి క్రియేట్ అవుతాడు అంటే నేను కోర్సంలో చేసిన పుల్నే ఎగ్నారెన్స్ ఎగ్నారెన్స్ అండ్ విజ్డమ్ విజ్డమ్ అంటే పుల్నే ఆ తల్లి గర్భంలో బెటా క్లాక్ వైజ్ గా ఉండడండి anti clock wise clock wise దెన్ ఎందుకనే anti clock wise సైన్ అంటే తెలింది దానికి చేసాం ఓకే హస్ గాట్ ప్రీవియస్ నాలెడ్జ్ ఓకే అప్పుడు ఏమైంది ప్రాణశక్తి కడా వస్తుంది అందుకనే క్లాక్ వైజ్ ఎప్పుడు అదే మరి అనుభవం తెలుసు ప్రయాణాలు వస్తున్నాయి మొత్తం ఒక ట్రయల్ జరుగుతుంది ఒకటే పని చేస్తున్నా ప్రయత్నం అంతా ఒకటే నేను పూర్ణంగా వివేకాన్ని సాధించాలి నా ఇగ్నరెన్స్ ని నేను విడుదల పొందాలి ఆ ప్రేరణ వర్చువల్ వరల్డ్ లో భిన్న తయారై ప్రేరణ ఏమో సినిమా ఎలా తయారైంది మోస్ట్ కాంప్లెక్స్ గా తయారైంది కాంప్లెక్స్ వర్చువల్ వరల్డ్ మళ్ళీ ఫిజికల్ వరల్డ్ లో ట్రై చేసి సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకనేది హాఫ్ హార్టెడ్ గా అర్ధ జాగ్రత్త అక్కడ పూర్తిగా ప్రయత్నం చేయడానికి సహకారం లేదు సో సుఖం పొందిన దుఃఖం పొందన హాఫ్ హార్టెడ్ గా ఉన్నాయి అక్కడ ఫుల్ ఫిల్డ్ సో సేమ్ ట్రయల్ ని ఫిజికల్ వరల్డ్ ట్రై చేస్తుంది ట్రై చేసేటప్పటికే ఇక్కడ కూడా అలాగే భిన్న భిన్నంగా వచ్చినోర్ కాంప్లెక్సాల్ సోల్ ఎవరు అన్న ప్రశ్న వెతికితే ఈ మూడు ప్రపంచాలు నేను అన్నామా ఈ మూడు ప్రపంచాలు నేను కాదు దాని అంతా అన్నామా నా నవ్వుతనే హే ఎందుకంటే కాజల్ వాళ్ళ మళ్ళీ ఈ ఈ చేంజ్ లో కూడా కాజల్ వాళ్ళ ఇంకా మోర్ ఎంజాయ్ అవుతున్నారు ఈ మోడింటి యా అనుభవం నాకు అవుతుంది కదా ఆ ఆధారణద్రవస్థలో కూడా నాకు సహనకాలం అందునేయలేదా బియాండ్ ది కాజల్స్ ఎలా అని కనీ ఐ యామ్ దేర్ ఐ యామ్ దేర్ యా నేను ఐ యామ్ దేర్ ఐ డు ఎగ్జిస్ట్ ఈవెన్ వెన్ ఐ డిడ్ స్లీప్ త్రక ఐ డు నాట్ ఎగ్జిస్ట్ అంటే దేర్ ఇస్ నో స్లీప్ దేర్ ఇస్ నో డ్రీమ్ దేర్ ఇస్ లేదా ఇప్పుడు ఎందుకని ది గ్రేట్ సూపర్ సెట్ ఏదైతే ఉందో యూనివర్స్ యూనివర్స్ కూడా దేర్స్ అండ్ ఆల్టర్నేటివ్లీ అవునా కదా ఇక్కడ కూడా అంతే కదా సేమ్ థియరీనే మనకు కూడా వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ కూడా జాగ్రత్త సప్న అక్కడ కూడా సృష్టి స్థితి లయములు ఉన్నాయి ఆరు వేరే మార్పు అక్కడేమో సృష్టి స్థితి లయములు అన్నావు ఇక్కడేమో జాగ్రత్త సప్న సుశుద్ధులు అన్నా ఎందుకని హండ్రెడ్ పర్సెంట్ అయినో వాట్ ఈ i can take 100% decision in the jada state mm. i am confused let mm. my virtual world at my dream state mm. i am indecisive with that indecisiveness i am higher mm. at sleep i am taking a rest to make a decision mm. what is the decision I should be out of ఎందుకని ఆ ప్రశ్న చెప్పారు అంటే అసలు నేను ఇంత నిద్రపోతున్నాను కదా ప్రపంచం గుర్తు కూడా లేదు కదా ఎక్కడ పడుతున్నానో కూడా తెలియదు కదా శరీరం ఎక్కడికి పోయిందో తెలియదు కదా ప్రపంచం ఎక్కడికి పోయిందో తెలియదు కదా తల్లిదండ్రులు ఎక్కడికి పోయాలో తెలియదు కదా పక్క వాళ్ళు ఎక్కడికి పోయాడో తెలియదు కదా నన్ను గుర్తుపట్టే ఎక్కడికి పోయాలో తెలియదు నేను గుర్తుపట్టే ఎక్కడికి పోయాలో తెలియదు నా బాధలు ఎక్కడికి పోయినాయో తెలియదు శారీరక దుఃఖాలు ఎక్కడికి పోయినాయో తెలియదు అన్ని పోయినాయ నింగ్స్ట్ అవునా అంటే మై విద మీ ఇంతే అక్కడ అలా లేదు ఉండొచ్చు కదా నీ అంత మెలకు పెంచున్నాం పరిష్కరించాలి తెలుసు కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇప్పుడు మనకు వస్తుందా ఎక్కడి నుంచి వస్తాను నేను ఇది చేయాల నా కర్తవ్యం అనేది నేను ప్రేరేపడంగా చేస్తున్నా సో దానికి మూడు స్థాయిలో ఉన్నాయి బేసిక్ లెవెల్ లో ఉన్నప్పుడు బాగా ఎర్లీ అంటే సపోజ్ గాఢ నిద్రా ఒక మూడున్నర నాలుగు గంటల సమయం వరకు నాలుగు గంటల నుంచి నీకు ప్రారంభం ఆరు గంటల లోపల పూర్తి అయిపోతుంది సుడివరం అయిపోతుంది అందరికి నలకొద్ది ఈ ఫోర్ ఓ తర్వాత నుంచి ఈ మూడు పని చేయడం మొదలు పెట్టింది అనమాట ప్రియం మొట్టమొదట నీ కర్తవ్యం నేను యొక్క స్ఫరణకు సంబంధించి వ్యవహారానికి సంబంధించి జీవ వ్యవహారానికి సంబంధించి బట్ ఒక అంకురించడం మొదలు పెట్టింది అనమాట పర్లేదు కదా అది పనలేదు కదా నుండి ఇది కదా ఇంకా అది కదా నువ్వు ఇంకా పూర్ణం అవ్వాలంటే కదా నువ్వు ఆ ఇగ్నరెన్స్ ఇంకా పోగొట్టుకోలేదు కదా ముందుకునే మరో బుద్ధులకు అక్కడ అహంకారానికి తెలుసు రెండు పాత్రలు ఒక నేనెవరు ఒక ముఖం సూపర్ సెట్ ఒక నేనెవరు సో సబ్సెట్ పేరు అహంకార్ సబ్సెట్ ఉన్న ముఖం పేరు అహంకార్ సో దానికి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయన్నమాట ఒకటి తల్లి పిల్లవాడి చూస్తే చూస్తే భార్య వైపు చూస్తే సో దేర్ ఆర్ డిఫరెంట్ రోల్స్ అహంకార అనేది చాలా రోల్ ప్లేస్ ఉన్నాయి నువ్వు రోల్ ప్లే చేసా అమ్మా సపోజ్ ఉదాహరణ యొక్క మరింత బావ మాటలు బావగారు బావగారు మాటలు గారు బావగారు ఎప్పుడన్నా రోజు గుర్తొస్తాడా ఎందుకని ప్రభావం ఎక్కువ ఉంది ఆయన ప్రభావం తక్కువ ఉంది సో పాత్ర మూట ఏదైతే ఉందో ఆ పాత్రోచితమైన వ్యవహారపు మూట అంతా జీవభావంతో అహంకారం రూపంలో నిక్షిప్తమైంది సో అహంకారం హాస్ గాట్ స్ టు సో చిత్తము అహంకారం ఒకదానికొకటి యాక్షన్ రియాక్షన్ లో గురే నలు వచ్చే ముందు తనలోకి వచ్చే ముందు గాఢ నిద్రావస్థల నుంచి బయటకు వచ్చే ముందు యాక్షన్ రియాక్షన్ కానీ అహంకారం ఏం చెప్పింది చిత్తం చెప్పింది ఇదిగో వన్ టూ టెన్ ఇన్ని ఇన్ని ఇగ్నోరెన్స్ ఉన్నాయి ఇన్ని భ్రమలు ఉన్నాయి ఇన్ని అంశాలు ఉన్నాయి నువ్వు వీటన్నింటిలోచి బయటపడాలి అని చెప్పడం వరకే నా బాధ చిత్తం తన రోల్ ప్లే తను కంప్లీట్ చేస్తుంది అహంకారం చేసింది చేసేస్తాయి ఇప్పుడు ఏమైనా సరే ఇవాళ చేసేయాల్సిందే అనంగానే ఇప్పుడు పెడతా ఎవరు నేననే ఒక ముఖం అహంకారం తిరిగి ఈ పాత్ర ఉచితమైనటువంటి స్వభావంలో ఒకదానికి బలంగా పెట్ట ఏమైపోయింది చెప్తాం ఓకే నాది ఏముంది నువ్వేం చెప్తే అది ఐఎమ్ నో వెన్సర్ నేను ఎంతసేపు నీకు డేటా సమకూర్చేవాడిని నా పర్ అంత వరకు ట్రాన్స్మిటెడ్ బుద్ధి ట్రాన్స్మిట్ చేయగానే బుద్ధి ఏం చేసింది అది ఏం చేసింది ఓకే ఇది గ్యారంటీ గా తెలియాలంటారా నేను ఇంకోసారి అడగడమే ఒక్కసారి అడుగుతుంది బుద్ధి నేను మళ్ళీ అడుగుతున్నాను ఇదే నువ్వు తిందామని అనుకుంటున్నావా వద్దు అంటావా ఏమో ఆలోచిస్తావా లో చేసేయాల్సిందే అంటుంది అహంకారం అలా ఏం చేస్తున్నాను బుద్ధి నా పని అయిపోయింది ఒకసారి అడగడమే నాకు అవకాశం అడిగేసే నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదా యువర్ డెసిషన్ మనసు ఏం చేసింది అబ్బా ఇవి పని చేసేవాడైతే ఇది ఎన్ని రకాల చాయిస్ పని చేయడానికి ఇన్ని చాయిస్ నేను చూస్తున్నా ఏదో చెప్పుకోండి మనసు ఎదుర్కోండి లేవగానే పిల్లవాడికి బ్రేక్ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసింది ఎందుకని నువ్వు ఫైనల్ గా చెప్తే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఛాన్స్ లేదు ఏదో ఒకటి ముందు లేవాలి కదా లేస్తే కదా అని అయితే అని మనసు గ్రేట్ చేస్తుంది లేవ గేటెత్తుగానే ఇందులోకి ట్రాన్స్ఫర్ అయ్యింది మెరకులోకి వచ్చింది కానీ ఏ స్ఫరణతో మెరకుల్లోకి వచ్చావు ఈ లోపల ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయింది లేదు అక్కడ కూర్చుని దాని మీద ఫామ్ అయిపోయింది ఆల్రెడీ నువ్వు ఆటోమేటిక్ గా క్రియలోకి దిగిపోయింది మరి లోపల చర్య ప్రతి చర్యలు జరిగిందా అంటే వెనక్కి మనం విచారణ చేసేటటువంటి పద్ధతిని మనం ఆశ్రయిస్తే మన లోపల కర్మాగారంలో బంద్ చేస్తారు మెలకులోకి వచ్చేసిన తర్వాత ఇదంతా ఒక్కొక్కలానికి ఒక్కొక్క గంట పట్టిందన్నమాట కాబట్టి భగవంతుడు ఆ ఆదిశక్తి రూపంలో నీకు ఎంత సమర్థత ఇచ్చేట ఈ శక్తుల యొక్క ట్రాన్స్మిషన్ ఇవన్నీ ట్రాన్స్మిషన్ అదేగా నువ్వు లా ఆఫ్ ఎనర్జీ చదువుకున్నావుదానించి ఒకదానికి ట్రాన్స్మిట్ అవుతూ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కువ ఫోటో జరిగిపోయే అవకాశం ఇచ్చింది ఏమైపోయింది నువ్వు ఒక్కొక్క శక్తి టకా టకా టకా టకా పడిపోతుంటుంది బబుల్ సెక్స్ల మధ్య ఫాస్ట్‌గా పని జరుగుతూ ఉంటుంది అక్కడ అంటాడు నుకోవడమేంటి యాక్షన్లోకి వెళ్ళిపోవడం సంత రావడం కూడా అయిపోదు అంటే యా అన్నా కదా సంతమడ వచ్చేసారు సంత రాగానే మళ్ళీ ఏం చేసింది మళ్ళీ బబుల్ నెక్స్ట్ అంటే ఏంటి అసలు నేను ఏం అసలు నేను కంటే మనం చేసిన సొప్ప దొప్ప అ అదే ఆల్టిమేట్ రెండు సంచులు ఉన్నాయి ఆ కలితాలన్నీ ను రిసీవ్ చేసుకుంటావు కదా రిసీవ్ చేసిన ఏం చేసావు జాగ్రత్త అని లోపలైతే హెచ్చరిక జీ చేసి జాగ్రత్తగానే వేసా అంతేనా కాదు ఎప్పుడన్నా షాక్ కొట్టుకునే అనుభవం ఉందా లేదు ఎక్కడ నుంచి అంటే మా లోపలి ఇంబైర్డ్ రెండు సెక్షన్స్ ఉపయోగిస్తూ ఉంటుంది ఉపయోగించి ఏం చేసింది ఎప్పటికప్పుడు ఎక్వైర్డ్ పెంచుతుంది అంతే ఉంటాం ఎక్వైరిగ్న పెరిగిపోదు సో ఇంబైపుడుతో ఇగ్నోరెన్స్ దాటలేదు సో ఎక్వైర్డ్తోనే దాటేయచ్చు తినక సో ఎక్వైర్డ్ మనం ఎంతగా పెంచుకుంటూ పోతే అంతగా మన ఇగ్నోరెన్స్ తగ్గిపోతుంది అనే సత్యాన్ని ప్రాక్టీస్ లో తెలుసుకున్నావు చిన్నప్పుడు తెలియదు ఎదిగవు వైయక్తికమైనటువంటి కెపాసిటీస్ కూడా వచ్చేసినాయి సోక్ ఫాలో అవుతున్నంత వరకు పూర్వజన్మ కర్మ ఉంది అన్న ఈవైర్డ్ ఇంబైపుడు డామినేట్ చేసేసింది కర్మ బంధం నుంచి విడుదలయ్యాడు ప్రేరణ వచ్చింది కర్మ అంటే నాకు ఏం చెప్పాను ప్రేరణ కర్తకి ఒక క్రియ వైపుకి ప్రేరణ కలుగుతాం ప్రేరణ కలగంగానే కర్త ఏం చేశాడంటే ఎక్వైర్డ్ లో నుంచి విజిడబుల్ తెచ్చి దాన్ని విచారణ చేశారు విచారణ ఎలా చేస్తే దీనితో నాకు ఎంటాంగల్మెంట్ లేదు బంధం లేదు ఆ రీతి నేను చేస్తాను నేనే ఎవర యాక్ట్ కొట్టుకోను అప్పుడు సేతే ఏ దుఃఖం లేదు اصلا ప్రాబ్లమ్ ఏమునలేదు ఐ విల్ నెవర్ బి ఎట్ ఇగ్నోరెన్స్ లెవెల్ కానీ అది సాధ్యమంటండి ప్రతి యాక్షన్ లో సాధ్యం కదా అప్పుడు నేను ఈ ఫ్రెండ్ వెళ్ళ ఇప్పుడు నాకు ఏమీ ఇంపాక్ట్ లేదు సపోజ్ మా డాడీ ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు నాకేం ఇంపాక్ట్ లేదు కానీ మా డాడీ లాస్ అయినా స్టిల్ ఐ ఫీల్ ریسపాన్సిబుల్ బికాజ్ మా డాడీమే బటర్ పడలకి స్టోర్ లో సో నేను టేక్ ریسపాన్సిబిలిటీ ఐని చేసనా ఐని చేస నాలెడ్జ్ తో ఐని ప్రెస్ చేస్తా ఉంటేనేగా ఇలా చేయగలిగి లోపు ఇంబై గుడ్ నేను ఫాలో అవై నాలెడ్జ్ లో ఏముంటాయి విత్ విజ్ రెండు తెలుసునే అనుభవంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీ అయితే దానికి వర్చువల్ వరల్డ్ ఐదానికి కాజల్ స్విచ్ చేస్తే షాక్ పడతనిది మనకి ఇమిడిటిగా మనం అనురించింది కాదు ఎక్వైర్ చేయేసలే కదా అదది అది అనురించింది కాదుగా నీ కాజల్ వైపున ఉండొచ్చుగా అహ్మ నేనా 3 లెవెల్స్ ఇన్ యు అదే లైన్ ఈ జ్ఞానం దాని కరెక్ట్ అయ్యింది ఓకే కరెక్ట్ అవ్వగానే ఏమైంది ఆ ఐ యాక్సెప్టెడ్ ను ఎప్పుడైనా వడుసుకునేవా షాక్ నో బట్ ఐ నో హౌ ఇట్ ఇస్ వెరీ వెల్ అహ్మ న్స్ so, పోగొట్టి బిజినెస్ లెవెల్ కి తీసు ప్రాగడాలి అంటే అప్పుడు అంతా విధమేగా ఇందులో అంతా విధమేగా అంటే విట్ట కంపిస అంటే మీ తాజల్ వాళ్ళలో బిజినెస్ ఇన్సూరెన్స్ ఉండాలి మన అల్టిమేట్ గోల్ బిజినెస్ అంతా ఎక్స్‌పాండ్ అయి ఇన్సూరెన్స్ కావాలన్నమాట అవారంటే ఏది సహాయం చేయాలి అక్వైర్ అంటే అంతేగాని ఎం బైపుడు చేయలేరు సో ఈ రెండు ఎక్కడ ఇంటెస్టెన్స్ ఉంటాయి అన్న రెండు ఉండేది తాజల్ వాళ్ళలోనే ఉంటాయి ఆ బిజినెస్ ఇన్సూరెన్స్ పార్టీ ఇెండు కూడా ఉంటాయి ఓకే అకడే నువ్వు ఇప్పుడు ఈ ఈ ఫిజికల్ వరల్డ్ ఈ వర్చువల్ వరల్డ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యేవన్నీ ఎక్కడ కాజల్ సో నిరంతరం ఓవర్ లాప్ అవుతుంది అయిపోయింది నువ్వు ఏ రోల్ ప్లే అయినా చెయ్యి అన్ని రోల్ ప్లే లో ఒకే ట్రైట్ కనపడదు ఒకే స్వభావం కనపడుతుంది కాబట్టింది సో ఈ బాగుపరిచేటటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు జీవితంలో చెయ్యాలి చేస్తాను కూడా అదేం చేసినా అల్టిమేట్ గా జరిగి జరిగి జరిగి జరిగి జరిగి జరిగి వెనక కొన్ని రోల్ ప్లే క్లారిటీ లేదు అసలు కానీ యుక్చువల్ ఏంటంటే ప్రభు అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఏర్పడి ఇ <laughs> <Inklation. laughs> <Inklation. laughs> <laughs> <trait level> <laughs> కాబీ <laughs> <laughs> <laughs> <laughs> <laughs> ट्रेट इज कांबिनेारे फ्यूचर सो रेट फ्यूचर प्रिया मरी वाड़ी अलांट ఈ రెండు ట్రైడ్స్ ఒకదానితో ఒకటి ఎబిలిటీ ర్చువల్ వర్డ్ ఎంత తయారవుతుంది రాగద్వేషాలతో తయారవుతుంది అది ఈజీ అమరే కావచ్చు ట్రాన్స్ఫార్వర్డ్ అయి కావచ్చు ఈవెన్ ఇట్ మే క్రియేట్ యువర్ ఫ్యూచర్ ఆల్సో సో ఆ త్రీ పాయింట్స్ లో దేనికి ఒక దానికి ట్రైట్ లో వచ్చేస్తాడు వాడుకెళ్ళాడా ఇచ్చాడానికి పరిణామం ట్రైట్ లో వచ్చిన పరిణామమే అక్కడ నేచురల్ ప్రాసెస్ మీకు కోట్లు రావచ్చు కోట్లు పోవచ్చు దట్ ఈరియల్ బిఫోర్ నేపర్ సెట్ నేచర్ కి కోట్లే కోట్లకి లెక్క ఉంది అసలే దానికి దాని ముందు కోట్లకి లెక్క అవుట్లేదు అన్న కనెక్టెడ్ విత్ యోడ్ దాని వల్ల డబ్బుల మీద ఇష్టం పోయింది అంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తి నువ్వు చూసావు అలా జరిగినప్పుడు ఏమవుతున్నావు ఆ క్షణానికి నువ్వు ఒప్పుకున్నావునా కదా ఫ్యూచర్ టెన్స్ లో జరిగిందా ఎప్పటికప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ర్చువల్ రియాక్షన్స్ లో పైన జరిగిపోతున్న వాడి సృష్టి ధర్మం అది అయితే అక్కడ ఆల్రెడీ జరిగిపోయింది ఇక్కడ ప్రజెంట్ లో ఎగ్జిబిట్ అవుతుంది ఎందుకు ఎగ్జిబిట్ అవుతుంది ఆ పరిణామం ఆ ట్రైన్ లో రావలసినటువంటి ఏ పరిణామం అయితే ఉందో ఆ పరిణామం ఆ రకమైనటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని ఆకర్షించదు సుబ్బారావో అప్పారావో నేను తెలియదు బలమైంది ఎంత బలమైంది అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవి అయినా ఆకర్షించగలుగుతుంది అది దేని ద్వారా ఆకర్షిస్తుంది ఆ స్వభావం ైట్ లో ఎప్పటికప్పుడు ప్రేరణ వచ్చినప్పుడు దాంట్లో ఒక గుణం స్ప్రౌట్ అవుతుందా విత్తనంలో నుంచి ఎప్పుడు కూడా ఒక స్ప్రౌట్ రావాలా ఉందా అదే గుణంతో ఏదో ఒక గుణంతో వస్తుంది మిగిలిన రెండు గుణాలు అప్రధానంగా ఉంటాయి ఒక గుణం ప్రధానంగా అంటే మూడు ఉంటాయి కానీ ఒక గుణం ప్రధానంగా ఉంటుంది ఆ ప్రధానంగా ఉన్న గుణధర్మం ఏమవుతుందంటే అదే గుణధర్మం బలంగా ఉన్నటువంటి జీవిని ఆకర్షిస్తుంది వాడు ఎక్కడో ఉంటాడు అప్పుడు ఆఫ్రికాలోనో సౌత్ అమెరికాలోనో ఎక్కడో భూమండలం మీద ఎక్కడో ఉంటాడు డైరెక్ట్లీ ముందుకు వచ్చేస్తాడు వచ్చేసి ఈ పని నేను చేస్తానంటే అంటెవరంటావు ఫిజికల్ వరల్డ్ ఫిజికల్ వ్యవహారాలన్నీ చెప్తాడు సరేలేమయ్యే ఇప్పుడు ఇంతకు నీకు ఏంటి పని నేను ఈ పని చేస్తానంటే అరే నువ్వు నాకు తెలియదు కదా డౌట్ ఐ బిలీవ్ నేను చేశానండి ఎలా చేశానని వర్చువల్ వర్ల్డ్ ఎగ్జిబిట్ చేసాను వర్ల్డ్ నువ్వు చూడలేదు ఈ రెండు వర్చువల్ వరల్డ్ ట్రైట్ ఏం చేసింది మ్యాచ్ చేసేసి ఎట్లా నీకు పని అవాలా అవతా అవ్వాలి కదా వాళ్ళందరూ వాడే వచ్చాడు కదా ఒకసే అంటే సో వాడి లోపల ట్రైట్ నీ లోపల ట్రైట్ వాడి లోపల గుణం నీ లోపల గుణం సంస్కారాలు మ్యాచ్ అయిపోయినాయి గుణం మ్యాచ్ అయిపోయింది ప్రేరణలు మ్యాచ్ అయిపోయినాయి క్రియలు మ్యాచ్ అయిపోయినాయి ఎండ్ రిజల్ట్ ఎండ్ రిజల్ట్ ఏమవుతుంది అంటే అవుతుంది అంతే వాడికైనా అంతే తయారు చేసారు సంబంధించడం ఉపయోగించాలి కదా దానివల్ల ఇంద్రియాల ద్వారా నువ్వు అనుభవించేదంతా కూడా సుఖమా దుఃఖమా అవి కష్టపడాలి కదా వర్తమానంలో అవి కష్టపడాలి కష్టపడితేనే ఆ తర్వాత వచ్చిన విశ్రాంతి వల్ల అంతేనా కదా నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఆ జాబితాలో వేసావు అంటే పడుకోవడం సుఖమా దుఖమా ది వారం రోజులు పడుకోవాలి నాకు పనిచేయడం వర్తమానంలో నా మానసిక స్థితిని బట్టి అవుతోంది ఇప్పుడు ఇప్పుడు ఇంప్లై చేసినప్పుడు సుఖం లేదు దుఃఖం ఆ ఇంప్లికేషన్ మారిపోతే అనిపిట్లే మార్తా అంటే అంతా మరణవేదన సతమతప దొక్కు ఏ మరణం అంటే నరవేద అంటే మా వెర్నా పెద్దవాళ్ళు చూస్తే బాధపిస్తుంది ఆ ఐసియూలో అన్ని గొట్టాలనే చేసి ఆ బాధే చాలా పెయిన్ఫుల్ అంట బెడ్ రిడింగ్ గా ఉంటుంది వాడి బాణం ఆడి కొడ అమ్మ నొప్పి నొప్పి నిలుస్తాడుగా కొడకట తెలియదుగా ఆ ఊతి ఆస్తారినో తెలుసు తెలియదుగా సగం దోర్ వెళ్ళిపోయటండి నీ జ్ఞానాన్ని అట్లా ఉపయోగించడం లేదా తెలు అంగీకరిస్తారు మళ్ళీ అందులో కూడా మూడు స్థాయి పెద్ద అంటే అర్థం ఏంటి అంత అయిపోయకుండా పగలేసిన తర్వాత యాక్సెప్ట్ చేయండి అప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఏముందండి ప్రాసెస్ జరుగుతూ ఉండగా దాన్ని రియలైజ్ యాక్సెప్ట్ అవ్వదు అసలు ఏ ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ముందే ఓహో నాకు ఇంటికి నాకు ఏమిటో తెలియదు కానీ నాకు లేకపోతే అంటే తప్పు అంటారు జోలికి వెళ్ళకూడదు నాకు ఆడపిల్ల అంటే ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి అంతే అది నువ్వు కానీ ఇప్పుడు ఆడపిల్ల మానవుడు ఎట్లా డిసైడ్ అవ్వాలి నా జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకోకుండా నేను పరిగెట్టినంత వరకు ఏది కరెక్ట్ అంటే సాగివాలింక్ష లక్ష్యాన్ని మారిపోతాను అవస్థను బట్టి మారిపోయే లక్ష్యం జీవిత లక్ష్యంగా పెట్టుకోవచ్చారు పెరుగుతా అండి అంటే లక్ష్యం అనేది ఎప్పుడు మారకూడదనే నిర్ణయం తీలో ఉంది కదా అనుకుంటున్నావు కానీ ఏ లక్ష్యం అయితే శాశ్వతంగా మార్పు చెందని స్థితి ఉంది ఇదంతా మారే స్థితి మార్పు చెందిన స్థితి ఒకటే ఆ మార్పు చెందినటువంటి స్థితికి గనక నేను తెలుసుకోగలిగితే ఆ స్థితిని నేను అనుభవించగలిగితే ఈ జన్మలో అవ్వదు అని తెలిసినప్పుడు అది కూడా మనకు తెలుసు పుట్టిన తర్వాత ఎప్పటికి పోతాడు పుట్టంగానే పోయేవాళ్ళు ఎప్పుడు పోతావనేది ఎప్పుడు టిప్పు పెడతా అనేది మాత్రం నీ చేతిలో లేదు రాగానే గణన వస్తుంది మరలా కనెక్షన్ తెగిపోగానే మరణం అంతేనా కదా సరే ఈ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో నేను ఒక దానిని సాధించవచ్చు ఏమిటది అంటే మరలా తల్లి గర్భంలో పుట్టాల పుట్టకర్లేదా అదే గా అది నేను శక్తి ఒక జన్మలో అయిపోతుంది మానవుడికి అసలు మానవ జన్మలో విశిష్టత ఏంటంటే జనన నుంచి మరణం లోపల తనకొక చాయిస్ ఆఫ్ ఆప్షన్ సూపర్ సెట్ ఇచ్చింది ఏమిటా నేను ఇచ్చినటువంటి శక్తి నేనే ఒక శక్తి ఉంది యూజ్ ఎవరింగ్ యాజ్ యువర్ హ్యాండ్ బర్త్ యూ షుడ్ రైల్వే స్టేషన్ లేదు ఉండాలి అంటే ఏమవ్వూడదు ఎక్కడికి పోతుంది సో ఎనీథింగ్ దై యూ ఈ ప్రాపర్లీస్ లాస్ట్ ఫ్రం హోమ్ టు టౌన్ వెదర్ యువట్ నీ తల్లి గర్భంలో ఎలా ఉన్నావు అని ఇప్పుడు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే అది రాదు కానీ నీ ట్రైన్లో వ్రాయబడింది కాబట్టి మరలా తల్లి గర్భంలో వచ్చినప్పుడు అది కొద్దిగా సో వాసనా బలం సంస్కార బలం ఈ రెండు కలిస్తే ట్రైన్ ఈ రెండు మరి నేను రద్దు చేసుకోగలిగితే Alify it. Alify it, right. Completely wash it. Completely clean it. Ekkrival ka umla no? I will become the super set. Super set le a tu nda eko nda eko nda eko nda eko nda aga? A tu nda eko nda eko nda eko nda eko? Super set is all providing. Super set is omnipotent. Omniconsious. Omnisent. Dhan Lakshma alaji. Nien ibradha manu? religiestic religiestic certain limitations are bounded now and so boundingness anedi kuda na nenu pattukoni nenu subset ayyam kaabatti na chupise kada na poli baane undi nenu subset lo unnapudu malli subset avvadam kaada teledu avvalanga avvadam avvaka bodam anedi nenu cheddalonu subset na leena lelu kada leka next avadam ante artha mari ఇది కంప్లీట్ గా తన బౌండింగ్ నెస్ కోల్పోతే దేని చేత ఇది బౌండ్ అయి ఉందో ఆ బాండేజ్ కోల్పోయింది సూపర్ సెట్ ఉన్న లక్షణాలను పొందింది ఏమైపోయినా అంతే కదా సబ్లైమ్ అయినప్పుడు ఎక్కడ ఉంది అన్న ఐట్ అన్నప్పుడేమైపో i knew kept the my existence alive and i made myself beyond super so sense and i super sense ga ga i i entha capacity undi ante it can make a crossover of the super so sense anta capacity unnai i limit lo padipai ee bond ee bond day ni oppukoni ఒప్పుకోండింగ్లీర్ ది సూపర్ సెట్ ఎప్పుడైనా అంతే పంచభూతాలు పంచభూతాలే ఎలా కనబడుతున్నాయి బ్రిడ్జ్ లో పెడితే ఐస్ అన్నా గ్లాస్ లో ఉంటే వాటర్ అన్నాను అది అద్వైతం <laughs> <laughs> <laughs> ద్వైతం ఏమందంటే సారీ యుల్వేస్ బి సూపర్ సెట్ ఈరో ఎప్పటికైతే జీవుడు దేవుణ్ణి ఆరాధిస్తూ జీవితాన్ని గడపాలి ఏమైనా ఎప్పటికైనా ఈ జీవ శరీరం తలు చాలించే టైముకి ఆ భగవంతుడు కరుణిస్తే ఇనుమే అన్నగైలే ఆపషన్ తీ. మత్కురాలు స్టోరీ లాంటి అలానే చూస్తుండి. సో ఇట్ ఇస్ कॉल्ड ద్వైత. అద్వైతం ఏం చెప్పిందంటే ఒరే బాబు వేర్ దిస్ ఇస్ సబ్సెట్ ఇస్ దేర్ అసల్. దట్ సూపర్ సెట్ ఇస్ ఆల్ బర్వై. ఆ సూపర్ సెట్ ఈ సబ్సెట్ లోలేదా? ఉంది. యు యాక్సెప్ట్ దిస్ సూపర్ సెట్. యు ఐ ఐ యాక్సెప్ట్ ది సబ్సెట్. మీ యాక్సెప్టెన్స్ లెవెల్స్ ని పెంచుకో. వదిలేసాయి అప్పుడు కూడా ఎప్పుడైనా అంటే అప్పుడు నేను లేవి అనేది లేదు ఏ ఫామ్స్ లేవు ఏమీ లేదు అప్పుడు సస్టైన్డ్ డుమేంట్ ఎగ్జిస్ట్ ఎక్జిస్టెన్స్ లేదు అప్పుడు నేను లేవి లేదు బ్రహ్మ ఉంది నేనునే బ్రహ్మ అనే లెవెల్ లో ఉంది ఓహో సింగిలగా ఉన్నప్పుడు ఆ దట్ ఇస్ బియాండ్ సూపర్ సెట్ ఓకే అప్పుడు సింగిలగా ఉన్న నేను బ్రహ్మము ఏం చేసింది సూపర్ సెట్ కు ఒక ఛాన్స్ ఇస్తుంది ఎందుకు ఇచ్చింది సార్ నేను సూపర్ సెట్ కు పరిణామ జనన లక్షణం ఉంది బికాజ్ ఇట్ ఇస్ వైబ్రేట్ కచ్చితంగా హోదా వైబ్రేంట్ గా ఉండేలేదా సో వైబ్రెంట్ గా ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి మళ్ళీ ప్రశ్న వేసింది హుయావరో తెలుసుకోవాలనుకున్నాను నాకు అల్లెకుండా ఏముంది సూపర్ సెట్ సూపర్ సెట్ని అడిగింది హూ యా మై అదే రెస్పాండ్ అవద్దు దాని పని నేను వైబ్రెంట్ గా ఉండడం శక్తిగా ఉండడమే ఆ పని ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు సో ఇట్ ఈ రెస్పాండ్ బ్రహ్మ బియాండ్ సూపర్ సెట్ కాదండి అదేం చేసిందంటే ఐ విల్ ఇన్వైట్ ఇన్ టు యూ అని ప్రొజెక్టింగ్ ఒక ప్రాజెక్ట్ విడిచిపెట్టినా అదే బిగ్ బ్యాంగ్ అంటున్నాను ప్రొజెక్టై రాగానే సూపర్ సెట్ అది వెళ్ళాలి అంటే నేను ఇలా నీ యొక్క బౌండెడ్ లెసన్ చేసే కొద్ది నువ్వు అమీబాబేనా ప్రశ్న ఏక కణాలు కొన్ని కోట్ల కణాలున్నాయిపోయి నాలో పాపం ఎక్కడి నుంచి వచ్చింది అవి నా దగ్గర వచ్చింది అందుకే వసలు కొడుతుంటాను అక్కడ ఆ లక్షణ నాలుగు మిగిలిపోయింది వర్చ్యూ ఐ హి వర్చ్యూజ్ ఎ నాలెడ్జ్ నుంచి మనిషి వరకు ఉన్న సమస్త జీవరాశుల యొక్క లక్షణాలు మానవుడు లో ఉన్నాయి అయ్యావా లేదా ఉన్నాయి కానీ కొన్ని ప్రెసిపిటేట్ అయినాయి కానీ అన్ని ప్రెసిపిటేట్ అంటే ఎందుకని అందరం కుసలం అనంటే కాలేదు కాబట్టి సో ఆ లక్షణం ప్రెసిపి వాడిని వదిలిస్తే బుసలు కొట్టారు ఏం మాట్లాడమూ వాడు అసలే బసలు కొడుతుంటాడు ఒకడు వ్యాఘ్రం ఒకడు పులివలే ఉంటాడు ఒక సింహం వలే ఉంటాడు ఎలువు వంటి వదే ఉంటాడు కట్టుకున్నాడంటే వదిలిపెట్టాడు లేదా మన దగ్గర అంటే ఉపాధి మానవ కానీ లోపల ట్రైట్ లో పరిణామం మాత్రం రాల ఇంకా ఎదుగుతూనే ఉంది ఆ ఇగ్నొరెన్స్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఎప్పుడు నీకు ఎప్పుడు చెప్పాలి ఆ విషయం నువ్వు సూపర్ సెట్ తో మెర్జ్ అయిపోయావు ఇలా చేయగా చేయగా చేయగా నీ ఇగ్నరెన్స్ లెవెల్ అంతా పోయిందమ్మా బికమ్ డివైన్ వచ్చాం ఈ విచారణ అంతా చేస్తే మనకి ఏం తెలిసింది ఇప్పుడు వితౌట్ బాదరింగ్ అంతేనా కదా హౌ కెన్ డూ ఇట్ When I consider that it is not binding me. Yeah. When I well, consider yes. that I don't clung to it. Mm. A clunging nature on the time, that's why it's not. Don't clung to it. Don't you? Don't you? Don't you? Arjuna, you don't know what you are. You don't know what you are. I'm not sure what you are. You don't know what you are. అంటకుండా ఉన్నప్పుడు ఏమైంది ఎవరిని చంపావు ఎవడు తెచ్చాడు మీకు సంబంధం లే అంత పని అర్జునుడు భగవద్గీత విని అంటకుండా చేయగలిగాడు మనం జన్మ పనులు చేయలేకపోతున్నాడు భగవద్గీత అంటే వింటున్నాం గాని ఎక్కడో ఈ అంటేటటువంటి లక్షణాన్ని మనం పోగొట్టుకోరా సో అంటే లక్షణం ఏదైతే ఉందో అది అంటే లక్షణాన్ని పోగొట్టుమెంటు ప్రాక్టీస్ వైజ్ ఈ ఐదు స్టేజ్ లో ఉంటేనే వైజ్ అవుతుంది నేనే చేయనండి ఐఎమ్ వైజ్ అండి అంటే నువ్వు ప్రభావితం కాబట్టి Why do you take on your hold? Why do you take on your shoulders? That I have done this. So, you say, I have done this I have done this What am I doing? The superset is doing. Please implant the superset in the sunset. What am I doing? What am I doing? What am I doing? What am I doing? అంతేనా మా ఫలే కదా ఫలంచభావితం కావప్పుడు ఎందుకని నేను చేయడం జరిగిన సకల సృష్టికి ఈశ్వరుడు కర్తయి ఉన్నప్పుడు నా జీవితాన్ని కూడా కర్తయి ఉన్నప్పుడు నేను వై ఐశ్వరుడు హోల్డ్ ఇట్ నా మీద కాబట్టి కానీ నేను అనను ఈశ్వరానుగ్రహం వల్ల లేవడం జరిగింది ఈశ్వరానుగ్రహం వల్ల రావడం జరిగింది అప్పుడే నేను వేసుకోవాలి ఈశ్వర అనుగ్రహం ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంతా అలవాటు చేసుకున్నాడు ఈశ్వర అనుగ్రహం వల్ల జరిగింది ఈ ఇల్లు పోయింది ఈశ్వరానుగ్రహం ఎందుకని పెట్టింది ప్రశ్న ఒకటేనే ఈశ్వరానుగ్రహం వల్లనే పరిణామం అంతా వస్తుంది ఐఎమ్ లెర్నింగ్ లెసన్ బై హూ సేట్ వెరీ గ్రేట్ సూపర్ సెట్ నాకు పాఠం ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటే అక్కడ ఏమయ్యావు రోల్ ప్లే లో కలిసిపోయినప్పుడు ఏమైంది డైవర్సిటీ వచ్చింది రోల్ ప్లే నుంచి విత్డ్రా అయ్యావు అప్పుడేమైంది సూపర్ సెట్ కనెక్ట్ అయింది ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి నేను రోల్ ప్లేలో కలిసిపోతున్నానా రోల్ ప్లే నుంచి విత్డ్రా అవుతున్నానా రోల్ ప్లేలో కలిసిపోయావు దాని ప్రవృత్తి రోల్ ప్లే నుంచి విత్డ్రా అయ్యావు నివృత్తం ఎప్పుడైంది నివృత్తిగా ఉన్నావు ఏమైంది నివృత్తి అమ్మా అప్పుడేమైంది ఈసారి ముందుగానే రెడీ అయ్యా ఉన్నావు పరిణామాన్ని So no. yes. my lesson code is big bang in life lo annadu let me see uh. now it is a play to you when mm. ready hote mm. ad play involve ayo aap play gal life hai you are not living with him you are playing a role okay two are there నువ్వు భార్య అనే రోల్ ప్లే చేస్తున్నావు భార్యగా జీవిస్తున్నా జీవిస్తున్నావు జీవితం అతని ఇక్కడి నుంచి డిస్కనెక్ట్ చేయగానే ఎటు కనెక్ట్ అయిపోయింది ఈశ్వరుడు కనెక్ట్ అయింది ఇటు కనెక్ట్ అయింది నేను భార్యగా జీవిస్తున్నాను అన్నా అప్పుడు నటించలేదు జీవించేస్తాం జీవించగా ఏమైంది సో ట్రైట్ బలపడిపోవడం ఎందుకు ఈ గొడవంతా చెప్పాను అంటే నువ్వు ట్రైట్ ని క్లీన్ చేయాలన్నా ట్రైట్ ని బలహీనపరచాలన్నా సంస్కారాలు రద్దు కావాలన్నా నువ్వు దాంట్లో విత్ డ్రా అయితే అది బలహీనపడిపోతుంది అందులోనే నువ్వు కూర్చున్నావు అనుకో వెళ్ళి అప్పుడేమైంది అది నిన్ను నడిపించడం కానీ ముందు విచారణ చేయాలి నేనేమంటానంటే ఇదినసరించి వైజ్గా మారాలి అంటే నీకు ఆధారమైన బలం విచారణ కదా సో ముందు విచారణ తదుపరి ఆలోచన తదుపరి మళ్ళా విచారణ తదుపరి నిర్ణయం ఇలా తెలియకుండా బిడ్డ పడగొట్టేది కూడా లేవ మొత్తం మీద రెండు రోల్సే ఏంటదివరు ఒకటి డూయరు రెండు రిసీవర్ అంటే ఏ రోల్ ప్లే లో చూసినా అవే ఉంటాయి అంతే సంస్కృతంలో ఏమన్నా కర్త భోక్త కర్త భోక్త ఈ కర్తే భోక్త అవుతున్నాడు కొత్తగా వచ్చాడా నేననే కర్తయితే ఉన్నాడు అనుభవ కాలానికి వచ్చేటప్పటికి జగత్తు నాకు ఇస్తాను మెంట్ డి జగత్ భోగ్యంగా చూస్తే జగత్ నాకు ఇచ్చేదిగా చూడాలి ప్రాబ్లం ఇప్పుడు నువ్వు జగత్తు వెంబడటం వల్ల వచ్చిందా జగత్తు వెంబడట సో ఏం చేస్తే నీకు ఇబ్బంది కలుగుతోందో ఆ ఇబ్బంది నీకు అనుభవానికి వచ్చినా ముందు మేలుకోకపోవడం అజ్ఞానం ముందే మేలుకున్నావు అప్పుడేమైంది సారీ అంటే ఐ డోంట్ అప్పుడే ప్లే THERE is definitely a role play but I have మీద రావణాసురుడు పాత్ర వేసాడు బయలు చెప్పాడు దిగాడు వేదిక మీద ఉన్నంత సేపు రావణాసురా అంటే పొలిగాడు దిగిన తర్వాత రావణాసురం అంటే అంటే నేను ఈశ్వరు నేను నేను శుభారాన్ని కాబట్టి నేను ఇప్పుడు ఎవరికి అయ్యాను నేను ఈశ్వరుడు కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను ఆల్వేస్ ఐ ఫీల్ దట్వైతం అద్వైతం ఏం చెప్పిందంటే మేము ఈ ద్వైతం గొడవలో ఉన్నంత కాదని నిజం అంటాం నీకు ముక్తి లేదు కాబట్టి నీకు ముక్తి మార్గం చూపిస్తాను ఈ గొడవ అంతా ఒక ఏమిటినుకో ఫస్ట్ నీకు అంతే అనే సబ్సెట్ ని బాండేజ్ ఒప్పుకోవడం ఒప్పుకో అన్న నేను కదా అండ్ ఫార్మ్ ఇచ్చింది గొడవలేదు కదా అసలు నువ్వు కొండ అనుకో అట్లా కాదు అట్లా చదివితే రాదు అదే చెప్పాను నువ్వు చేయాల్సిన పని ఇది మీరిద్దరూ కలిసి డిస్కస్ చేయడం రాయ్ సార్లు జాడు లేదు అర్థం కాదు చెప్తే ఎవరికి అర్థం కాదు బాగా గుర్తుపెట్టి విచారణ చేస్తే అర్థం విచారణ అంటే అర్థం ఇప్పుడు మనం ఎక్కడికి దిగిపోయాం సాంతే టు డేకి దిగాం చక్కగా చూసాం ఎక్కడ మనకి సమస్య ఏర్పడుతుంది ఎలా విత్ డ్రా అవ్వాలి అంతేగా అసలు సమస్యను దూరం చేశామా అక్కడ సమస్య లేదు అసలు ద్వైతం దృష్ట్యా చూస్తే ఏమైంది లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనబడాలి అద్వైన దృష్ట్యా చూసామే లేదు అంటే ఇగ్నోరెన్స్ పెంచాం పెంచేటప్పుడు ఏమైంది మై పర్సీవింగ్ ఒక బాండేజ్ దృష్ట్యా చూసే బదు ఒక వ్యాపకమైన దృష్టితో చూసాం అప్పుడేమైందండి అరే ఏదైనా సరే అడ్మిట్ చేస్తున్నాను ఆ పనిని మూడిట్లో అంశం అయితేనే ఒప్పుకున్నాను ఆ మూడు ఏమిటి అంటే ఒకటి అవసరం రెండవది ఏమిటి అవసరం విశేషం మూడవది నిమిత్తం భోజనండ్ అని ప్రాసెస్ అదే నువ్వు అమెరికా వెళ్ళాలి లాభం అదే చెప్తున్నాను నూట ఇరవై కోట్ల మంది భారతదేశంలో జీవిస్తున్నారు పరిస్థితుల ప్రాబల్యం వల్ల నాకు ఇష్టం ఏమని ఒప్పుకోవచ్చు ఈ నూటిలో ఏదో ఒకటి అయ్యింది అవలేదు చెప్తాడు మహాశివరాత్రి నాడు జాగారం ఉండాలి నిమిత్తమా విశేషమా అవసరమా నైమిత్తికర్మ అందుకని ఆ ఒక్క రోజే అలా ఉంటాం అరవై ఐదు రోజులు ఉండవు మూడు వందల అరవై ఐదు రోజులు జాగారం ఉండగలిగే శక్తి వచ్చింది అంటే నేను యొక్క ఫ్యాసెట్ కంప్లీట్ గా అడుగురిగిపోయింది ఇటుబదులు అడు తిరిగిపోయింది నీకు ఈశ్వరుడికి అభేద భావం చేసి అప్పుడు వాడికి నిరంతరాయం జాగారమే శరీరం పడుకున్నా కూడా వాడు మేల్కొనే ఉంటాడు అప్పుడు వాడికి ఏమైంది నైమిక్తికం విశేషం కూడా అవ్వాల అవసరం కూడా అవన్నీ కేటగిరీలు దాడి కూడా అట్లాగే ప్రతి ఒక్క పనిని మొట్టమొదటి ఈ రకమైన డిస్టింగ్విషింగ్ చేయాలి ఇది డిస్టింగ్విషింగ్ అండి భోజనం చేశాను ఈశ్వరుడుగా భోజనం చేయాలి ఈశ్వర ప్రసాదంగా భుజించారు నీకు భోజనానికి భేదం లేదనే స్థితిలో భుజించి ముందుకుంట అవసరంతో తగాదా లేదు నిమిత్తంతో కూడా పెద్దగా తగాదా రాదు ఎందుకంటే కాసేపే చేస్తావన్నమా జీవితకాలం జీవం ఓ రోజు ఓ నెల ఓ సంవత్సరం రెండేళ్ళు పదిహేడు ముప్పై ఏళ్ళు అంతే తప్ప జీవితకాలం ఏమైనా ప్రభావితం అవ్వదు ఏం ప్రభావితం అవుతుంది అవుతుందండి ఎందుకని ఆహా బాధపడిన నేను బాధపడిపోయాను అప్పుడేమైంది అవసరాలు లిస్ట్ మారిపోయింది నా దగ్గర కోట్ల రూపాయలు ఇక అవసరం మీద ప్రభావితం అవుతోంది అంటే దైమితికం మీద కూడా ప్రభావం అహం పెరిగిన ఏమైంది అంటే అతీతానికి దూరం అయిపోతుంది లక్ష్యం ఎప్పుడు అతీతమే గాని అవసరము కాదు విశేషము కాదు ఈ మూడు కాదు అవసరాల జాబితా మారిపోతుంది అన్నాం అప్పుడే సో అతీతాది కనెక్ట్ అయిపోయినంత సేపు కూడా ఈ ఫిజికల్ స్టేటస్ వర్చువల్ స్టేటస్ పాజల్ స్టేటస్ ఈ మూడు స్టేటస్ ఏమైపోతున్నాయి ఎంతగా డిష్ అయిపోతున్నాయంటే కన్సిడర్ నేను మైక్రో లెవెల్ ఎదిగాను నేను మైక్రో అంటే కిందకి ఎగిపోయాను అప్పుడేవింగ్ అతయింటానికి కరెక్ట్ అవ్వు నేను ఇన్ష్యూర్ ఉన్నాను ఇది అద్వైతం చెప్పే విధానం అనమాట ఇప్పుడు నీకు ఇగ్నరెన్స్ అక్కడ లేదు నేను జ్ఞానస్వరూపడం చాలా వ్యాపకుడం అప్పుడు ఏమైంది వరువు లేదు అన్నా కదా ఓ ఇది జరగాలసింది నేనెవరు నేనెవరీ సూపర్వర్ పరిధి అటువంటి అప్పుడు నేను అసలు కిందకి తిరిగి వచ్చి ఒక చిన్నపిల్లవాడు బొంగరం ఆడినట్టు నేను ఆడడం ఒక ముత్తాతండి ఒక మునిమనండి ఒక మునిమన బొంగరం ఆడుతున్నాడు బొంగరం ఆడుతున్నాడు ముత్తాత నేను ఎంత బాగా ఆడానో చూడాను ఒక ముత్తాతాడు అంతేగాని వచ్చి బొంగరం ఆడతాడానికి అంతేగాని మనం కూడా మేం చేయాలి బిహేవ్ లైక్ ముంతా మేము మొత్తా కాదు బ్రాహ్మ నాట్ ఫిజికల్ బాడీ సోల్ సో సోల్ సుప్రీం సోల్ టూ స్టేట్ సో కనెక్ట్ టువెల్ని అక్కడ కనెక్ట్ చేసే వేరే సోబరా వేర్దాప అన్నహారం ఏంంటారండి గేమ్ ఆలే వాట్ డు యు వాంట్ ఐ వాంట్ ప్రాఫిట్ ఓకే అంటే నా సో నిజమేనేలేదు అంత ఆమకారమేalle ఉంది అయ్య ఇ షుడ్ కంట్రోల్ అయ్య ఇ షుడ్ గివ్ అప్ ఇస్ నాట్ కంట్రోల్ యు షుడ్ నాట్ గివ్ ఇట్ ఇస్ ఫ్లో I attend avez ha a? Okay, target is there. I will time level mind first, I don't deny you. depende ma ఩౫఩థ్ our da после Friday today routine vidya. I will work from 9 to 9 hour, ok. 2 day target is this terms... Okay sirarrному, accept it, I will try my level first, 12 hours fully I will devote. You see you be an officer or you be just beside me. I will be working for 12 hours mig Culcharessa. Do not worry. But I work at this level, not entity or la only i decide myself i am the god this is all soul and the supreme mm -hmm. and the brahman mm -hmm. let it let it work and okay. let the mind work let the body will work let it happen i don't say work let it happen this is that let it happen okay But I don't cross the basic climate and unknown climb walls again tomorrow i am not fresh because i washed it at the moment that is happened i have washed it at the moment that is happened okay i didn't receive because i am not redoer once you act accept that you are a redoer when you are the receiver i am not aware am i receiving yes why why i should accept i am do you I, am, i have not created this word i have not created the clue word means i have not created the emotional word i have not created anything the creator who is responsible he is responsible for you i understand why you should take on my shoulder understand yeah. but i will help you yeah. i will try to help you and i will try make you make you to realize my help is to realize that's all okay. neither i will help you to down fall neither i will help you to up hold i will help you to realize realize that is what i'll i'll get you know it is you well to decide upureva mind chittulane apude em ayyindi i'm detached apude I don't think it's happening. Yes. I don't want to get on. Okay. You are not going to get on. No. You are not going to get on. I don't make any choice. And you are going to get on. You are going to get on. You are going to get on. Customer. You are going to get on. You are the person to decide. Because <laughs> you <laughs> are the receiver. రానీ క్లాత్ ఇంకా నీ వైట్ ఇన్ వైట్ కొన్ని నేను కొనేది ఏమి ఎవరైనా ంగ్ వెరీ లిమిటెడ్ అంతే ఇంకేముంది ఒక ఎప్పుడు అది అంతే ఉంటుంది ఎప్పుడు కేసే ఉంటుంది ఎప్పటికీ రోల్ ప్లేమయ కనెక్ట్ అయిపోయావు అప్పుడు నాకు డౌట్ మీ రీజన్ ఇంత నాలెడ్జ్ ఉంది కదా నెక్స్ట్ ఏం వి అనాలజ్ ఇన్ ది కెరీర్ బట్ అస్సలు అవసరం ఏమున్నాను అదే నీకు మార్లేం చెప్పాను యు ఆర్ ది పర్సన్ టు డేస్ ఐ ఎక్కడ బట్ ఆర్ హవ్ బర్త్ ఆర్ నాట కుస్ లాక్ అంటే రిక్వెస్ట్ చేయలేదు చేస్తావన చేశాను ఇడే గుర్తు పెట్టుకో నీకు స్టార్ట్ టైమింగ్ నేచర్ ఉండాలే గానీ యు విల్ డ్రైవ్ ఇట్ ఓకే అంటే ఈ డేట్ డే ఎక్స ఫుల్ బిజీ అవుతాం కదండి నా క్వశ్చన్ ఆర్కేనండి you are as it is in whatever activity you are ante ee samayam putside time gastheled naaku anthe same na prashna okate anandi you realize it is a matter of a moment kada ah okay. anthe kada yeah. realize avana edherem gaali a flash anthe kada you realize is it pinch kon chalava once you realize it, then why do you need all those things real else is important ah meela important ah realize is important నేనే చదివిన వాళ్ళు ఉన్నారండి జీవించలేదండి ఏం ప్రయోజనం చెప్పారు మంది విద్వాంసులు ఉన్నారన్న వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉపనిషత్తులు చదువుకున్న శాస్త్రాలు చదువుకున్న ఉన్నారు ైన ప్రవచనాలు చెప్పిన వారు ఉన్నారు రకరకాలైన శాస్త్రాల గురించి అట్లా కొంతకాలం ఒక మనిషిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైపోయింది అండ్ ట్రై టు ఫాలో హిమ్క ఆశ్రయాన్ని పొందేవి ఆయన ఈ పరిస్థితులు అయితే ఎనిపిస్తూ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉండాలని ఆయన చెప్పాడు ఎలా ఉంటే నేను సాక్షిగా ఉండగలను ఇలా చూసుకోవడం వచ్చేసి ఏమంటున్నాడు నేనున్నానండి నా దగ్గరకి ఎంతో మంది వస్తున్నారు ఎవరు వస్తే వాళ్ళ భాషలో మాట్లాడతాను ఎవరు వస్తే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తాను ఇలా ఒక ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నా చెప్తుంటే ఇరవై ఏళ్ళ నుంచి ఏమైపోయినప్పుడు సో లివింగ్ ఎబిలిటీ హన్ ముందు ప్రీచర్ అవ్వాలి కానీ ముందు టీచర్ అవ్వదు కానీ వాడు వచ్చిన గొడవ ఏంటి ముందు చదువుకున్నావు చదువుకున్న వెంటనే టీచర్ అయిపోయి అది అప్పుడు ప్రయోజనాలు లేవు అదేంటూ నేను వేదాంత ఉపన్యాసం నా చేతికి ఉన్న చదువుకుంటూ ఉన్నాను సమయం ఏంటి వినేవాడు గమనిస్తుంటాడో వేదాన్ని అదే ఈ చూడ ఈయన వ్యవహారం చూస్తే రాలేదే అంటాను అనుకోవాలే అట్లా టీచరా మీద టీచింగ్ చేస్తారు అని చెప్తున్నా నేను ఎక్కడికి తిప్పినా నేను ఏం చేసా ఎక్కడికి తీసుకొచ్చి డే టు మారాలి ఏ లక్ష్యాన్ని రీచవాలి యు ఆర్ భరన్నన్ ఐ యామ్ భరన్నన్ అనేటటువంటి స్టేటస్ కు ఉండనగా రీచ్ అయితే నువ్వు వర్క్ తీసుకోవాలా వద నీ చేతలో ఉన్న పుడిక ఈవెన్ డిసైడ్ ఈ ఏడికి బుక్స్ అయ్యేంత తోల్ కాలం పట్టేసది నాకు ఆఫీస్ జాబ్ కేలి ఏమంటదమ్మా నీ ఎందుకు సర్కి 10 అయిపోతది ఆఫీస్ లోచే సో నిన్ను అనుకుంటా నాకంట ఆబిలిటీ ఉండదేమో వీనికి ఉండంగా నేనే అనుకుంటున్నాను నా ప్రశ్న ఒకటి జీవితాన్ని సాక్షిగా జీవించడంలో ఎంత శ్రద్ధగా జీవించేవరే ఇంపార్టెంట్ సాక్షిత్వం పుస్తకంలో ఉండదు నిన్ను సాక్షిగా జీవించమని పుస్తకంలో ఉండదామాక ఉండదు జీవించను చదవడం నువ్వు ఎప్పుడైనా ఆగిపోతా లైఫ్ ఒక సమస్య దగ్గర ఎక్కడో నువ్వు డెసిజన్ తీసుకోలేదు అప్పుడే మెన్ యూ షుడ్ రిఫర్ టు గురు నెరుగల్ మహాన్ భావా ఇద్దరుగా ఏం త్యాల్చలేకపోయాను ఏం చేయలేకపోతున్నాను ఏం నిర్ణయం చేయలేకపోతున్నానగా ఏదో ఒక మార్గాంతరం చెప్పడం అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒక సాధనం ఒక విచారణ ఒక తరుణోపాయం అమ్మా ఇట్లాగా ఇట్లా ఇట్లా ఇట్లా ఇల్లు సృష్టి ధర్మం ఈశ్వర ధర్మం ఇది జీవధర్మం జీవుడు అంటే ఇలా ఉంది సృష్టి అంటే ఎలా ఉంది ఈశ్వరుడు అంటే ఇలా ఉన్నాడు ఆత్మ అంటే ఇలా ఉంది నువ్వు నీ యొక్క సమ నీ సమస్యకు పరిష్కారాన్ని జీవధర్మంతో పరిష్కరించు ఈశ్వర ధర్మంతోనూ పరిష్కరించు ఆత్మ ధర్మంతో కూడా పరిష్కరించు కానీ ఎబిలిటీ నా స్థితి ఉంది అనుకో నీ స్థితిని బట్టి అంతేగా స్థితే లేదు నీకు నీకు అదైతే తెలియదండి అసలు నాకు ఆ స్థితి ఉందండి అన్నావు చేయమంటారు ఈశ్వరుడు అనేటటువంటి స్థితిలో జీవిస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడు నిరంతరాయంగా వాడు అదే బెల్ కొట్టడం వల్ల ఏమైపోతాడు ప్రపంచంలో అందరికీ సోత్రం తెలిసా తెలియదా కానీ జీవధర్మం వైపుకే బెల్ రింగ్ చేస్తున్నావు కానీ ఈశ్వర ధర్మం వైపు ఎందుకు గురించేట్లు ఆత్మధర్మం వైపు ఎందుకు గురించేట్లు ఆరుడు కూడా నీళ్ళమనే కదా ఏ కంగస్టీ కంబర్సి పీపుల్ ఆర్ జస్ట్ గోయింగ్ డౌన్ ఏంటబ్బే అవసరం ఏంటబ్బే ఆ విశేషాల వల్ల వాడు అత్తుగొప్పగా చేసినా లేనిదానిని ఆరోపించాడు ఇప్పుడు ఆ లేని స్పెషల్ అంటే లే aí లేనిని ఆరోపింపజనప్పుడు ఏమాయో ఉండే కదా ఏ కారణైనా పర్వాలేదు మనట్ల ఆ తర్వాత లేని స్పెషల్ అవగాహన స్పెషల్ గా కావాలి ఆ తర్వాత ఇంకా స్పెషల్ ఇల్లు కావాలి ఇంకా అది నాకు వైరగ్యంగా వచ్చిందండి ఇది ఎలా వచ్చిందంటే ఇది ఇలా రాలేదు నేను ఎవరి నేను అనే పచ్చేసి ప్రశ్న ఒకటే జీవితాన్ని బోధించవలసింది బోధించిందోధించిన దాన్ని దేనితో మ్యాచ్ చేసి చూసుకోవాలనేటువంటి విజ్ఞత వచ్చింది అప్పుడేమైంది పర్మనెంట్ గా అక్కడ నిలబడిపోదాం ఇంకోండి నువ్వు అనుకున్న ఫలితాలు రావడం లేదనే సత్యం నేను రెండిస్తాను ఒక్కొక్క తీసుకొని వివేకం ఎన్ని స్థాయిలో ఉంది వస్తువు మహాత్మ వివేకం కార్యకారణ వివేకం సదసజ్ వివేకం దృదృశ్య వివేకం వివేకంలో ఐదు స్థాయిలు మరి ఐదు స్థాయిలను అందుకోవాలి అంటే నేను శాస్త్రం సహాయం లేకుండా అందుకోగల కాబట్టి ఎంజాలి ఏ వివేకానికి సంబంధించి ఆ వివేకానికి సంబంధించిన శాస్త్రాన్ని చదువుతూ జీవిస్తూ ఆ బోధను స్టెబిలైజ్ అవుతూ ప్రయాణం పోయా ఎప్పటికప్పుడు నువ్వు స్టెబిలైజ్ అయిపోవడాలేదాంతం ఏం ఇష్యూ చేసింది అంటే ఇచ్చింది తత్వజ్ఞానంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి ఒక ఖాయమైనటువంటి అండి నీకు దుఃఖం జీవుడికి ప్రాబ్లం ఏంటి అసలు కాబట్టి ఉపనిషత్తు ఏమిచ్చింది నువ్వు ఈ విజ్ఞానం కనుక నేర్చుకున్నట్లయితే ఈ ఆత్మ విద్యను అభ్యసించినట్లయితే ఈ బ్రహ్మ విద్యను అభ్యసించినట్లయితే యూ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ శాశ్వతంగా దూరం ఎలా బికాస్ విల్ బికమ్ డిజైర్లెస్ ఎందుకంటే ఆ ప్రేరణ స్థాయిని తాకాదు ప్రేరణ కంటే దిగుణులు ఉన్నావు అనుకో అప్పుడు అది చెప్తాడు పరిగెడుతున్నా అవసరమా విశేషమా నైమిత్తికమా అతీతమా అందుకని ఈ విచారణ బాగా చేయాలి చేస్తే పెట్టుకుంటా నేను అతీతంలో కదా ఉండాలి అతీతానికి అవతల పరమాత్మ అదే అయ్యోది అతీతం స్థాయిని కూడా దాటితే అదేనండి ఉద్దేశం ఈ ధ్యానం ఉద్దేశం అదే నువ్వు పరమాత్మకి కనెక్ట్ అవ్వాలి ఈ అతీతాన్ని బట్కెళ్ళి పరమాత్మ కనెక్ట్ చేయాలి ఎట్లా ముద్రీంటనే మనం జాగ్రత్తగా విచారణ చెయ్యాలి అందుకని ఏదైనా సరే ఈ ముద్రతో చెప్పేసాడు దక్షిణామూర్తి ఏ ముద్ర పట్టేడు సింహముద్ర ఎందుకని అంటే మౌన వ్యాఖ్య మౌన వ్యాఖ్య ఏంటి ఆయన మౌనంగానే ఉన్నారు కానీ శిష్యుల యొక్క సెల ఆయన మౌనాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి సమర్థమైనటువంటి విజ్ఞానం వారికి ఉంది మనం కూడా యథార్థ అవతారు మెహబాబ అన్నాడు యథార్థమైనటువంటి విషయం మౌనంలోనే ఇచ్చి దగ్గర చాలా మంది ఉన్నారు మన దగ్గర చాలా మంది ఉన్నారు భారతదేశం నువ్వు గాఢ నిద్రా మరి అక్కడే ప్రాణం మిగిలిన తనని తాను బాగా అర్థం చేసుకోవాలి నేనేమన్నారు స్వాధ్యాయం పుస్తకాలు అన్నింటిలో కూడాను సంస్కృత శబ్దాలు వాడబాన్ని కొద్దిగా మనం మనకు అర్థమయ్యే మార్చుకోవాలి నాకైతే అని చెప్పారు అక్క మీరు అన్నగారు చేయడం ఏమి రావడం సోహండి నామస్మరణ చేసుకుంట సూపర్ సెట్ లో నామరూపాలు సబ్సెట్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ప్రస్తుతం నేమ్ అండ్ స్వామి టీ ఎంత వరకే ఉంది కాబట్టి అలా కనెక్ట్ చేద్దాం కాసేపు ఇప్పుడు పోయిందేమో ఆ ఎబులిటీ పెరిగింది అనుకో ఒప్పుకుంటావు అంతా ఒకటేనండి అని చెప్పి అది ఓ పేజీ చదివేవనుకోవేమి చదవలేము నాలుగు నాలుగు పేజీల పుస్తకం సో నేనేమంటానంటే ఏ సచ్చరిత్రు తన గ్రంథాన్ని పారాయణ పుస్తకాన్ని పూజ చేసే దృష్టితో చదువుతావు అటా అది లాభం ఒకటే అదే నేను దీనికి అన్వయంగా అందులో ఎన్నికనే తత్వజ్ఞాన గ్రంథాలన్నీ అతీతాన్ని ప్రతిపాదిస్తాను ఇంట్లో మూడింటి ప్రతిపాదించవ కాబట్టి నేను ఈ అతీత లక్షణానికి సరిపడే కొంటున్నానా అని ప్రశ్నేస్తున్నాం అనుకో అప్పుడేమైంది విచారణ బలం పెరగల సో ఒక పక్క జప చేస్తూ ఉంటాం ఒక పక్క విచారణ చేస్తూ ఉంటాం అప్పుడు మనసు కట్టుబడింది బుద్ధి కట్టుబడింది జప వల్లేమో మనసు కట్టుబడింది విచారణ వల్ల ఏమో బుద్ధి పెట్టుకంటే వైబ్రెంట్ ఎనర్జీ మనోబుద్ధులు ప్రతి ఒక్క మానవుడు మన వైబ్రెంట్ గా ఉన్నటువంటి సరైనటువంటి జీవితం అలవాటు చేయాలి కాబట్టి దానికి ఏం చేయాలి ఈ రకంగా రోజువారీ జీవితంలో నువ్వు భావన నిన్ను తొలగించి ఈశ్వర స్థానాన్ని పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి సరే అలవాటు నేనంటా మానే నేనంటా మానేస్తేమైంది ఎవరు చేశారంటుంది లోపల ఉండాలి సమాధానం చెప్పడం అలవాటు అప్పుడేమైంది అహంకార బలం తగ్గిపోతుంది తగ్గిపోయి అహం కాస్త దివ్యాహంగా ఇన్ని లక్షణాలు ఎప్పుడైతే వచ్చేసినాయి ఆటల పోలికస్ ఎప్పుడైతే ఏం పర్వాలేదు నేర్చుకో తగ్గినటువంటి జిజ్ఞాస ఉన్నప్పుడు వెంటనే నేర్చుకోవడానికి మంచిది కుదిరేట ఏదైనా వాయిదా వేగం వాయిదా వేగదు అది అప్పటికప్పుడు అయిపోవాలి నాకు ఎప్పుడు ఉంటారు కదా అదే ఎట్లా చేస్తారంటే లొంగిపోయే దాన్ని ఆచరణ రాలేదనుకోండి ఆ సిద్ధాంతంలో ప్రయోజనం చేయడం చేయాలి అంటే బయటికి కొసం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తున్నారు ఆ ఇవాల మేనేజ్మెంట్ స్టడీస్ లో హొరైజన్ లో ఇదే కదా అవుట్ ఆఫ్ ది బాక్స్ లెట్ us think out of the box అంటేనే విశాలంగా ఆలోచి అప్పుడు ఏమాయో నిన్న అప్పుడు ఆలసగా ఫిక్స్ అయి ఉన్నాను ఇప్పుడు నేను చెప్పినట్టు meditation ని చూడమని వల సిక్ అవుతాను అని అది యాడ్ చేయి యా నేను ఏమంటారంటే మన జీవితంలో ప్రతి క్షణాన్ని ప్రతి పరిస్థితిని ప్రతి క్షణాన్ని ప్రతి ఆలోచనని ఆ లక్ష బ్రహ్మ తెలుసు సాధించాలి ఆత్మనిష్టను సాధించాలి నేను ఈ జ్ఞానాన్ని పొందాలి నా జీవిత లక్ష్యం అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకు చేసేమైంది అన్నింటినీ దానికి రీ ఓరిస్తాను అప్పుడేమైపోయింది పులి ఆటలు చూడన్నంత సేపు మేకల కింద పులి కింద విధా గానే అలాగే ఎప్పుడైతే లక్ష్యం సరిగా పెట్టలేదు ఈ విషయం వెళ్ళి ఆ లక్ష్యస్థానంలో విషయం నుండి తిరుగుతుంటాం అదే లక్ష్యాన్ని బలంగా పెట్టామను అనిపించింది సో వాటప్పుడు ఈజీ అయింది అదే నేను ఆత్మస్వరూపుణ్ణి శరీరమే నా వస్త్రం కదా నేను ఎవరి నేను ఈశ్వరుణ్ణే అంటాను ఈ సృష్టి నాకు వస్త్రం చిన్న జ్ఞానాభం లక్ష్యం పోనీ అయిపోతుంది ఈ ఆత్మస్వరూపం ఈశ్వర స్వరూపం ఈ బ్రహ్మ స్వరూపం అనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అప్పుడే అలా చర్చించి కొన్నాం కొంత కష్టపడుకున్నా రీసెంట్ పెంచిన చీరలున్నాయి కానీ వంద చీరలాగే వంద స్టోరీలు కొత్తగా తయారు చేస్తున్నారు ఇప్పుడు నేనేమీకో ఆ స్టోరీ రింగ్ అవుతుంది పిచ్ చేసిన ప్రతిసారి స్టోరీ రింగ్ ఇన్ని జీవితం అంతా ఎనేం నీమేస్ట్ ఆఫ్ స్టోరీస్ ఇన్ లైఫ్ వర్క్ ప్లే స్టోరీస్ స్టోరీస్ అన్ని స్టోరీలు కూడా వేస్ట్ గా ఉపయోగపడటం అవసరకొచ్చేసాపడి ఆ స్టోరీ చెప్పకూడడా లే స్టోరీ ఏమైంది అప్పుడు ఏమంటావ మళ్ళీ संसार మళ్ళీ జనమ మళ్ళీ జనమ రిపీట్ రిపీట్ రిపీట్ రిపీట్ ఎప్పుడు ఏదో స్టోరీ చెప్తాను ప్రతి చీర వెనక నీ దగ్గర ఏదో స్టోరీ చెప్తారా చీర ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కావాలి స్టోరీ ఇంపార్టెంట్ అయిపోతుంది చీర అని ఇంపార్టెంట్ కాలానికి అభ్యాసం చేసేటప్పుడు ఏమైపోతుంది అంటే స్టోరీ ఇంపార్టెంట్ అయిపోతుంది మసాలితనాన్ని కూడా ఇదే సమస్య సాహమంత తోలే ఐపీనిసారి చెప్పు చెప్పని చెప్పని అనిగనే 1962 వాల్ దం కేటచి పర్వాన స్టోరీ కడాతే ఇపుడు ఆ స్టోరీలో ఉన్నటువంటి కాని ధరించిన పాప ఎంటా విశేషం బలంపడు అప్పటికారు ధాప్యం అంటే ఏంటి వీడిన ఆశలు క్లియర్ అనే ఆశలు దేవి చేయలేని వస్తుమా కాదు ఆశే కాదు సో దామడే ఉంటావు ఈ పద్మం వేద నుంచి ఈ పద్మం మధ్యలో అసక్తొస్తుంది జరిగేటప్పుడు ఏమైపోతాం అడుగుతున్నాను ఇదే క్వశ్చన్ మరణ వేదన ఇంకేమన్నా సో మరణ అప్పుడు దేన్నింటికి పెడతాం వచ్చే చర్యలు సాధిస్తారు లింక్ అయిపోయి ఈ స్టోరీ బరువు మైలేకపో ఈ బరువుని సాల్వ్ చేయడానికి ఈ శరీరం ఉపయోగం నాకు ఒక శరీరం కావాలి కానీ ఎట్లా కావాలి ఈ బరువుని దించుకోగలిగే శరీరం కావాలి దానివల్ల ఏమైంది సో ఈ ఇది ఏదైతే ఉందో ఈ విశేషమైన జీవభావానికి సంబంధించిన ఈ కొనసాగింపుని కర్మచక్రం ఇప్పుడు అంత చెప్తాను నీ కర్మచక్రం ప్రేరణ ప్రేరణ ప్రేరణ ప్రయాణం ప్రయత్నం జరుగుతూ వచ్చింది కొన్ని ఇప్పుడు అనుభవించే అనుభవిస్తే ఏం చేశారు కొన్నింటిని నూట కట్టారు నూట కట్టే వాటిని ఆగానే కొన్ని ప్రేరణలను ఇప్పుడు అనుభవిస్తున్నావు వాటిని ప్రారంభం కొన్ని ఏమైంది నాట్ ఫార్వర్డ్ పాత ఇగ్నాలెన్స్ ఉందిగా పాత ప్రేరణలు ఉన్నాయిగా పాత విజయం కూడా ఆ రెండు కలిపి తెచ్చుకున్న ఏమైతే పాత్రలు ఉందో అదేమో సహించాం గా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు పరిస్థితులు కానీ ఎంతో తీవ్రమైన సాధుత్వం కానీ ఎంతో తీవ్రమైనటువంటి కర్మ పరిపా <Notes stigma> ఈ గులే ఈ నెల ట్రాన్స్ఫర్ ఎ ప్రయాతి సమద్భావం ఏ భావనతో అయితే శరీరాన్ని విడిచిపెడుతున్నాడో అట్టి భావమునే మరల పొందు ఒకవేళ నన్నే స్మరిస్తూ విడిచిపెట్టాడు అప్పుడు నన్నే పొందుదు నన్నే స్మరిస్తూ అండి సూపర్ సెట్ నే స్మరించాలమ్మా నన్నే అంటూ సూపర్ సెట్ ఆ సూపర్ సెట్ నేను ఆత్మస్వరూపాన్ని గనక స్మరిస్తూ గనక వదిలేస్తే ఆత్మస్వరూపాలే అవుతావు ందుకం చెప్పాను నేను అనుమాకమ్మా నేను వదిలి ఈశ్వరుడు ఈశ్వర ఈశ్వర ఈశ్వర స్థిరపడ్డానికి ఉంటుంది దీనికంటే ఎప్పుడైతే నీ రోల్ ప్లే బలం అయిపోయిందో రోజు అరగంట కూర్చోదా కూర్చోలేదు ఈ పని ను ప్రతిక్షణం చేయాలి కదా